వీనాశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృంగిదాదనం శ్రీమహాగ్రాధిపత నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతే గురు పరంపరా ఏవం ం ప్రవర్తించనువర్తయతి హయరింద్రియారామో మోఘం ఏవం ప్రవర్తిత్రం యనువర్తయతి ఈ విధంగా ఈశ్వరుని చేత ప్రవర్తిల్లజేయబడిన చక్రమును ప్రవర్తి అంటే అది కర్మ ప్రయోగం ప్రవర్తల్లజేయబడిన అనర్థం ఏం ప్రవర్తి చక్రం ప్రవర్తన చేయబడిన చక్రము అంటే ఎవరి చేత ప్రవర్తన చేయబడింది ఈ చక్రం ఈశ్వరుడు చేత సో ఈ చక్రాన్ని మూమెంట్లో పెట్టింది మనమే వెళ్ళమో కాదు సో నిజానికి ఈశ్వరుడు యజ్ఞంతో సహానే జగత్తును సృష్టించాడు అని మనం చూసాము యజ్ఞము ఈ చక్రానికే యజ్ఞం పేరు ఈ చక్రంలో ప్రతి అంగమూ యజ్ఞమే సో ఈ చక్రాన్ని ఈశ్వరుడు ప్రవర్తిల్లా చేసినాడు మనం ఇప్పుడు రెండు రకాలుగా మూడు రకాలుగా ఉండొచ్చు ఆ చక్రంతో మనకేమి సంబంధం లేదు అని ఉన్నట్లయితే అది ఈశ్వరీయమైన ఏ సృష్టి కలదో ప్రకృతి ఏదైతే కలదో దానితోటి సంబంధం లేదని ఇది ఎలాగ ఉంటుందంటే తరంగము సముద్రంతో నాకేమి సంబంధం లేదని అనుకుంటే ఎంత శోభగా ఉంటుందో అంత శోభగా ఉంటుంది కాబట్టి వర్కౌట్ అయ్యే మాట కాదు సంబంధం ఉండి తీరుతుంది సంబంధం లేదు అనుకుంటే కుదరదు తర్వాత ఆ చక్రానికి విరుద్ధంగా ప్రవర్తించం అది చాలా హానికారకం ఎప్పుడు కూడా ప్రకృతి నియమాలకు మనం విరుద్ధంగా వెళ్ళినట్లయితే ఆ నియమముల చేత మనం పనిష్ చేయబడతాం ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళ్ళిన పనిష్ చేయబడతాడు ఇప్పుడు దీన్ని ఎలాగ చూడాలంటే ఈశ్వరుడు పెద్ద మనిషి ఒక ఆయన కూర్చుంటున్నాడు లోకల్గా కింగ్ ఒకడు ఉంటాడు ఈ కింగ్ కాన్సెప్ట్ని ఈశ్వరుని అధ్యారూపం చేసి కింగ్ అనేవాడు ఒకడు ఉంటాడు ఒక రాజధాని నగరంలో కూర్చొని ఉంటాడు అతని దగ్గర ఆ కింగ్ దగ్గర పెద్ద ఆపరేటర్స్ ఉంటుంది లా ఆపరేటర్స్ కాబట్టి ఎవడైతే రూల్స్ ఆ కింగ్ కొన్ని రూల్స్ కూడా లోకంలో లాస్ ప్రారంభిస్తాడు ఈ లాస్కి వ్యతిరేకంగా వెళ్ళిన వాడిని ఆ రాజు యొక్క అధికారులు శిక్షిస్తాడు సరిగ్గా అదేవిధంగా ఈశ్వరుడనే ఆయన ఎక్కడో చోట కూర్చుని ఉంటాడని రాజధాని నగరం ఆయనకి నిస్వర్గమో లేకపోతే వైకుంఠమో ఉంటుందని ఆయన ఆయన యొక్క అనుచరగణం వయమధర్మరాజు గారు ఆయన శంకరులు వీళ్ళు ఉంటారు వీళ్ళు అని ఆ విధంగా ఒక రూపక రూపకాన్ని చెప్పినట్టుగా చెప్పినప్పటికీ వాస్తవ స్థితి ఎలా ఉంటుందంటే ఈశ్వరుడు ఈ ప్రకృతి రూపంగా మన ముందు ఉన్నాడు ప్రకృతి నియమములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క నియతి అనబడతాయి నియతి అంటే దేనినైతే మనము ఉల్లంఘించుట సాధ్యపడదో దానిని నియతి అని అంటారు ఇప్పుడు ఇక్కడ నుంచి చంద్రమండలం మీదకి రాకెట్ పంపించాలనుకోండి పంపించాలంటే ఆ రాకెట్కి ఒక మినిమం వెలాసిటీ ఉండాలి ఎస్కేప్ వెలాసిటీ అంటారు ఆ మినిమం వెలాసిటీ ఉన్నట్లయితే అది ఎట్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ని ఛేదించుకుని బయటకు పోతుంది అప్పుడు చంద్రమండలం వైపుకి ప్రయాణం చేయగలుగుతుంది అయితే ఎర్థ చుట్టూనే గిరగడం తిరుగుతూ ఉంటుంది దాంట్లో ఫీల్ అయిపోయిన వెంటనే పడిపోతుంది ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ని ఛేదించుకుని వెళ్ళలేదు ఆ పర్టికులర్ వెలాసిటీ లేకపోతే అది నియమంది ప్రకృతి నియమం వల్ల ఉన్నది కాబట్టి మనం ఆ నియమాన్ని మనం పరిగణనలోకి తీసుకుని దానికి తగ్గ వెలాసిటీని ఇచ్చినట్లయితే అది వెళ్తుంది చంద్ర సో ఆ విధంగా దాన్ని నియతి అని అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఒక ప్రకృతి నియతి సో ప్రతీది ఆ విధంగా నియతి రూపంగా ఉంటుంది సో మీరు ఆహార నియమాన్ని పాటిస్తున్నారనుకోండి ఆహార నియమాన్ని ఎప్పుడైతే పాటిస్తారో శరీరం ఆరోగ్యంగా ఉండడం అన్నది ఇట్ ఈజ్ ఇన్బిల్ట్ ఇట్ ఇట్ ఇన్బిల్ట్ సో అంచతనే వాడు అధర్మాత్ముడు అండి పుణ్యాల భోగాలు అనుభవించేస్తున్నాడు మీరు ఎంత ధర్మం చేస్తున్నా మాకేమీ కలిసి రావట్లేదనే మాట అంగీకారం కాదు అది అది చాలా లోతుగా పరిశీలించకుండా చెప్పే మాట ఏదైనా భోగాలు అనుభవిస్తున్నాడు అంటే హీ ఈజ్ ఎంజాయింగ్ బికాజ్ ఈ డిజర్వ్స్ ఇట్ దానికి తగ్గ అర్హత వాడు ఉండవచ్చు వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అయితే వాడు ఎంజాయ్ చేస్తున్నాడని మనం అనుకుని ఊహించి మనం మాట్లాడుతున్నాం నిజంగా ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో కూడా అర్హత పడుతుందనమాట ఏమో ఎంజాయ్ చేస్తున్నాడో దుఃఖపడుతున్నాడో మాకు తెలియదు ఇంటి గుట్టు తిరుమాళ్ళకి ఎదు అనేదో సానిపడుతుంది ఆరోగ్యంగా కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తను చేసుకున్న మంచి చెడుల యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆ మంచి చెడు ఈ జన్మకి సంబంధించినవి కావచ్చు లేకపోతే పూర్వ జన్మకి సంబంధించినవి కావచ్చు సో ఆ విధంగా కొంత ఎక్స్ట్రాపులేట్ చేయాల్సి ఉంటుంది తప్పదు అదర్వైజ్ ఇట్ ఈజ్ అకార్డింగ్ టు ది లాస్ ఆఫ్ నేచర్ ఓన్లీ మనం సుఖ అనుభవిస్తాం కనుక ఆ లాస్ రూపంగానే ఈశ్వరుడు ఉన్నాడు ఆ ప్రకృతి నియతి రూపంగానే ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ప్రకృతి నియమం ఆ చక్రం ఉందో చక్రానికి విరుద్ధంగా మనం యాక్ట్ చేసిన ప్రవర్తి లేనట్లయితే ఆ చక్రమే మనల్ని బలిష్ చేస్తుంది చక్రానికి విరుద్ధంగా ఇది ఉంటుంది ఈ ఎలివేటర్ ఎలివేటర్ కాదు ఎస్కలేటర్ ఉంటుంది ఎస్కలేటర్ అంటే మెట్లు అలా అలా తిరుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటే దాని మీద నిలబడితే మీరు పైకి వెళ్ళిపోతారు ఇంకొక ఎస్కలేటర్ ఉంటుంది దాన్ని నిలబడితే కిందకు వచ్చేస్తారు మీరు కిందకొచ్చి ఎస్కలేటర్ మీద పైకి వెళ్ళే ప్రయత్నం మీరు చేశారనుకోండి మీరు జంప్ చేస్తూనే ఉంటారు దెంతుతోనే ఉంటారు కానీ ఎక్కడ అక్కడే ఉంటారు బికాజ్ యూఆర్ గోయింగ్ అగెనెస్ట్ ద ఫ్లో ఎగెనెస్ట్ ది రొటేషన్ ఆఫ్ ది ఎస్కలేటర్ కాబట్టి అప్పుడు కాబట్టి వర్కౌట్ కాదు కాబట్టి ఈ చక్రం అనేది ఒకటి తిరుగుతోంది అది తిరగ తిరిగి ఇట్లా చేయబడుతోంది ఏం ప్రవర్తితం చక్రం ఈశ్వరుని చేత ఆ చక్రము అది వేదం ఆ చక్రంలో ఒక అంగము వేదము ఇంకొక అంగము యజ్ఞము ఇలాంటి అంగాలు కొన్ని ఉన్నాయి ఈ అంగాల్లో మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండాలి మన దగ్గర వచ్చేప్పటికి చక్రం ఆగిపోయింది అన్నట్టు చేయకూడదు అసెంబ్లీ లైన్లో ఒక వీక్ ఉందనుకోండి మొత్తం అసెంబ్లీ లైన్ అంతా కూడా సఫర్ అవుతుంది ఒక వీక్ ఉంటే చాలు సో ఇలాగా ఈ సిమెంట్ పాత్రల్లో వేసిస్తూ ఉంటారు మధ్యలో హడు ఉంటాడు వాడు ఏం చేయాలి ఈ పాత్ర ఇటు వచ్చేప్పటికి అందుకుని అటు అందజేయాలి వాడు ఆ పని చేయలేదనుకోండి వాడు ఆ పనిగా చేయకపోతే పైవాడు ఖాళీగా ఎదురు చూస్తూ ఉంటాడు ఆ కిందనున్న వ్యక్తి బరువు ఎక్కువయ్యి ఎందుకు నా చేతుల్లో తీసుకోవు అని కంప్లైంట్ చేసుకో ఉంటు ఉంటారు ఆ వ్యక్తి సో ఈ చక్రం ఆగిపోతుంది కాబట్టి మన దగ్గర చక్రం ఆగిపోకూడదు ఒకవేళ మనం అజ్ఞానం చేత ఒక అహంకారం చేత ఈ చక్రం మన దగ్గర ఆగిపోయిట్లాగా మనం దానికి కారణమైనట్లయితే దానికి మనం పనిష్మెంట్ పొందక తప్పదు ఫలాన్ని అనుభవించక తప్పదు నిజానికి నేను చిన్నప్పుడు చూసేవాడిని పల్లెటూరిలో ఒక పిల్లకాలవ ఉండేది వేసవ కాలంలో ఆ పిల్లకాలవలో నీళ్ళు ఉండేది పెద్ద ఎక్కువ ఉండేవి ఒక కొద్దిగా ఉంది ఈ కూరగాయల తోట చిన్న కూరగాయల తోట ఉంటుంది ఇప్పుడు ఈ పిల్లకాలవలో నీళ్ళు ఆ కూరగాయ మొక్కల తోటలోకి వెళ్ళాలి ఆ యజమానం ఏం చేసేవాడంటే ఒక చక్రం ఉంటుంది ఇలా తిప్పితే ఈ నీరు దాంట్లోకి వెళ్తున్నాడు ఆ చక్రాన్ని ఫిక్స్ చేసి వెళ్ళిపోయేవాడు అక్కడ అండర్స్టాండ్ పరిస్థితి అటువైపు ఆ గెట్టు మీద ఎవరు వెళ్ళినా ఆ చక్రాన్ని రెండుసార్లు తిప్పేసి పోతాడు ఇతను చేస్తాడంటే ఆ నీరు ప్రవాహం గెట్లు అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి ఆ భాగాన్ని ఆ టోటల్ నాలుగు భాగాలు చేస్తాడు ఒక భాగానికి నీళ్ళు వెళ్ళి ఇట్లా వ్యవస్థ చేస్తాడు మధ్యాహ్నం వచ్చి రెండో భాగానికి వెళ్ళి ఇట్లా మార్పు చూసుకుంటాడు ఆ గుట్లు ఈ తోట అడ్జస్ట్ చేసి ఆ విధంగా రాత్రి అయ్యేప్పటికీ ఆ తోట తెలిసిపోతుంది అతను ఏమీ చేయనక్కర్లేదు ఉడితే ఇట్ ఈజ్ అండర్స్టుడ్ అక్కడ ఎవడొచ్చినా ఆ చక్రాన్ని తిప్పి తిప్పిపోతూ ఉంటారు ఆ విధమైన ఒక కమ్యూనిటీ లివింగ్లా ఉండేది పల్లెటూళ్ళలో ఇప్పుడైతే చక్రాన్ని ఎత్తుగతా ఉంటారు సో అలాగా కమ్యూనిటీ లివింగ్ కింద ఉండేవి వివాహం పల్లెటూరులో ఎవరి గృహంలోనైనా వివాహం అయితే వివాహానికి ఏవేవో సామాన్లు అవి తయారు చేసుకోవాలి అటుపులు మినపసు ఇలాంటివన్నీ చేసుకోవాలి దానికి మొత్తం ఆ ఉన్నటువంటి లేడీస్ అందరూ కూడా వచ్చేసి ఈ వివాహం గృహంలో ఫ్రీ సర్వీస్ చేసి వెళ్ళిపోయేవారు మళ్ళీ ఇంకోళ్ళ వివాహం అయితే వీళ్ళందరూ వెళ్తారు సో ఆ విధంగా ఇంకా అసలు చెప్పను ఊరికే సమాచారం తెలిస్తే వాళ్ళు వాళ్ళే వచ్చి సర్వీస్ చేసి వెళ్ళిపోతారు సో ఆ విధంగా అదొక చక్రం అలా తిరుగుతూ ఉంటుంది సపోజ్ ఒక వ్యక్తి నాకేమి సంబంధం వాళ్ళ ఇంట్లో వివాహం అయితే నాకేమి అని సర్వీస్ చేయలేదనుకోండి నోటీస్ చేయబడుతుంది అప్పుడేం మాట్లాడరు బట్ దే నోటీస్ వాళ్ళ ఇంట్లో రేపు వివాహం అయినప్పుడు ఎవరి సర్వీసు వాళ్ళకి దొరకదు పల్లెటూళ్లలో ఇతరుల సహకారం లేకుండా కార్యాన్ని చేయటం కష్టం అవుతుంది లేవటో సఫర్ సో ఈ విధంగా ఆ కమ్యూనిటీ లివింగ్ అనేది ఒకటి ఉన్నది మనిషి సమష్టిలో భాగంగా జీవించే ప్రయత్నం చేయాలి కానీ ఐసోలేటెడ్గా జీవించే ప్రయత్నం చేయకూడదు ఎప్పుడైతే ఐసోలేటెడ్ లైఫ్ స్టైల్లో మనిషి పడిపోతాడో ఆ మనిషికి సుఖశాంతులు ఉండవు మీకు ఎస్ఎన్ సొసైటీస్ ముఖ్యంగా అమెరికన్ సొసైటీ బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ ప్రతి వ్యక్తి కూడా ఐసోలేటెడ్ లైఫ్ స్టైల్ వైపు పుష్ చేయబడతాడు ఉదాహరణకి నాలుగు సంవత్సరాల వయస్సు రాగానే చిన్న పిల్లవాడు కానీ అమ్మాయి కానీ నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చేప్పటికీ ఆ శిశువు సపరేట్ బెడ్రూమ్ ఏర్పాటు అవుతుంది సపరేట్ బెడ్రూమ్ ఫిక్స్ చేయాల్సి నాలుగు సంవత్సరాలు వచ్చేప్పటికీ కార్లో శిశువు పుట్టుతోనే కారులో సెపరేట్ సీటు వ్యవస్థ ఇక్కడ మన దగ్గర అలా కుదరదు ఒళ్ళో కుద్రమని చూసుకుంటారు కాకుండా సెపరేట్ సీట్ ఎక్కడి నుంచి వస్తుంది బస్సులో టికెట్ కొనమంటే కూడా కొనరు మా పిల్లలు ఇంకా ఐదేళ్ళు రాలేదండి అని ఒళ్ళో కుద్యో తీసుకుంటారు కానీ టికెట్ కొనరు సో వేరే క్యాండిడేట్ కింద లెక్క వేయరు సో ఆ ఇక్కడ కమ్యూనిటీ లివింగ్ చిన్న వయస్సు నుంచి ఎక్కువగా ఉంటుంది తర్వాత ఫ్యామిలీ లైఫ్లో ఎలా ఉంటుందంటే చిన్న చిన్న గృహాల్లో ఒక రూమ్ ఉంటుంది హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది ఆ రూమ్ అందరూ వాడుకుంటారు హాల్ కూడా అందరూ వాడుకుంటారు ఆ రకంగా కలిసిమెలిసి జీవిస్తారు తప్పిస్తే ఐసోలేటెడ్గా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండు హాల్లో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు మిగతాప్పుడు అందరూ ఐసోలేటెడ్గా జీవిస్తూ ఉంటారు అన్నట్టుగా మీకు విదేశాల్లో ఈ వాతావరణంగా ఉంటుంది సో అది మంచిది కాదు దానివల్ల ఇమోషనల్లీ చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు సో రిలేషన్షిప్స్ చాలా ఆర్టిఫిషియల్గా సూ సూపర్ఫిషియల్గా ఉంటాయి ఆర్టిఫిషియల్గా ఉంటాయి ఆ తర్వాత ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవటానికి చాలా చిన్న కారణం చాలు వెరీ సింపుల్ రీజన్కి బ్రేక్ అవుతుంది సో అలా తలుపులు మూసినట్టుగా కలుసుకుంటూ ఉంటారు తలుపులు విడిపోయినట్టుగా విడిపోతూ ఉంటారు ఎంత తేలిగ్గా తలుపులు కలుస్తాయో అంత తేలిగ్గా అంత తేలిగ్గానూ విడిపోతూ ఉంటారు సో సో రిలేషన్షిప్స్లో ఎక్కడా కూడా ఒక గాఢశీలత లేకుండా పోతుంది మనిషి జీవితము చాలా ఆర్టిఫిషియల్గా సెల్ఫ్ సెంట్రెడ్గా తయారవుతుంది అటువంటి జీవితములో మీకు సుఖము శాంతి ఉండదు ఇదికే ధనం ఉంటుంది భోగాలు ఉంటాయి సపరేట్ రూమ్ ఉంటుంది ఆ రూమ్కి ఏసీ ఉంటుంది అన్నీ అన్నీ భోగ సాధనాలు ఉంటాయి తెప్పిస్తే అది ఇన్నర్ జాయ్ అన్నది లేకుండా పోతుంది అలాంటిది ఒకటి జ్ఞానం కూడా లేకుండగా జాయ్ అంటే ఇంద్రియ భోగాల వల్ల వచ్చి అదే అనేటువంటి ఒక భయంకరమైన జ్ఞానంలో మానవుడు సొసైటీస్ జీవిస్తూ ఉంటాయి సో అంచేతనే ఆ సోషల్ లైఫ్లో మీకు హ్యాపీనెస్ కనపడదు ఇట్స్ ఆల్ పీపుల్ ఆర్ టెన్స్ ఎవ్రీబడీ ఈజ్ టెన్స్ టెన్షన్లో బతికిస్తూ ఉంటారు అంచేతనే టెన్షన్ రిలేటెడ్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒడు యాంజియోగ్రామే ప్రతి ఒక్క దానికేం సమయం సందర్భం ఏం తేడా వచ్చిందంటే యాంజియోగ్రామ్ మిగలుగుతే ఎన్జియోగ్రామ్ అనవసరం అందుకంటే చక్కగా ఒక యోగా థెరపీ సెంటర్కు ఎక్కడికో పోయి కొంచెం ఆహార నియమం పాటిస్తూ యోగా చక్కగా చేస్తుంటే ఏవో కొన్ని ఆసనాలు ధ్యానము చేస్తూ పవిత్రమైన జీవితం గీతాది చదువుకుంటూ గడిపేస్తే ఎన్జియో అనే పదో అక్కడ లేకుండా బతికేచ్చు ఎందుకు ఉంటే దట్ కైండ్ ఆఫ్ మైక్రో మేనేజ్మెంట్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్ అది హైలీ డేంజరస్ అండ్ మనిషిని టెన్షన్లోకి తోసిస్తుంది విశ్రాంతి లేకుండా చేస్తుంది చిన్న వయసు చిన్న వయసు అంటే నా అభిప్రాయం ఫార్టీస్ అండ్ లో జనాలు దే ఆర్ పుష్డ్ ఇన్ టు యాంజియోగ్రామ్స్ అండ్ ఆ సీక్ అది యాంజియోగ్రామ్ తో ఆగదు ఇట్స్ ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇట్ బిగిన్స్ విత్ ఈసీజీ అండ్ యాంజియోగ్రామ్ ఈసీజీ మేబీ మేబీ వెరీ సింపుల్ అండ్ వెరీ వినైన్ థింగ్ బట్ యాంజియోగ్రామ్ అన్నాడంటే అయిపోయిందంటే ద పర్సన్ హ్యావ్ నౌ కాట్ ఇన్ దట్ సర్కిల్ వాళ్ళు దాన్ని వాడిని అలా రొటేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వదిలిపెట్టరు ఇంకొకసారి యాంజియోగ్రామ్ అన్నాడంటే ఇంకా వాడు బతుకున్నంతకాలం ఈ చార్ట్లు టాబ్లెట్లు దే దే మెయింటైన్ డిసీజ్ డిసీజ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అని అంటే వాడు బతుకున్నంతకాలం పొద్దున్న ట్యాబ్లెట్లు సాయంకాలం టాబ్లెట్లు వేసుకుంటూ ఉన్నారు దీన్ని డిసీజ్ క్యూర్ అంటారా తర్వాత బతుకున్నంత కాలం హాస్పిటల్స్ డాక్టర్లు డయాగ్నాస్టిక్స్ వీళ్ళని అలాగ పిండి పిప్పి చేస్తూ ఉంటాయి ధనం మాట అలాంటివి మెంటల్గా ధనం ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది అంటారు అలాగే ఉండదు చాలా సూపర్ స్పెషల్ ఇన్సూరెన్స్ కంపెనీ కొంత పే చేస్తే పే చేయొచ్చు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు చీయించుకుంటాడని చూద్దాం మనమే కదా చీయించుకోవాల్సింది కాబట్టి ఆ కష్టం మానసికమైన దుఃఖాన్ని ఫిజికల్ స్ట్రెస్ని వీడు అనుభవించాలి కానీ ఇన్సూరెన్స్ నంబెని ఇన్ ఎ స్మాల్ థింగ్ ఇన్ ది హోల్ క్లాగ్ కాబట్టి ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ థింగ్ అలా ఉండకూడదు సో ఆ చక్రాన్ని నడిపిస్తూ ఉండాలి చక్రాన్ని నడిపించడం అంటే అర్థం ఎంత తెలుసుందండి సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ స్టైల్ లేకపోవటం విశాలమైన హృదయ భావనలతో జీవించటం తర్వాత శారీరకమైన శక్తిని మానసికమైన శక్తిని కూడా సమాజ కళ్యాణ కుటుంబ క్షేమం కోసం సమాజక్షేమం కోసం జీవించటం ఆ సెల్ఫిష్ మోటివ్ని న్యూట్రలైజ్ చేసి జీవించటంలో ఒక అద్భుతమైన ఆనందం ఉన్నది దాని నుంచి మానసిక ఆరోగ్యం వచ్చింది శారీరక ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా వస్తుంది అల్టిమేట్గా శరీరం ఎలాగో పడిపోయింది దాంతో పెద్ద ఇష్యూ కాదు కాబట్టి ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ సరిగ్గా అర్థం చేసుకుని మనిషి జీవించాల్సి ఉంటుంది ఒకవేళ ఈ విధంగా చక్రాన్ని తిప్పకుండగా ఎవడైతే కరడుగట్టిన స్వార్థంతో జీవిస్తూ ఉంటాడో వాడు అఘాయు వాడు ఆయుర్దాయము పాపముతో నిండి ఉంటుంది అఘాయు చక్రం తిప్పాలి అంటే కొంత ఇంద్రియ భోగాలకి కళ్ళెం వేయాల్సి ఉంటుంది కానీ చక్రం తిప్పడు కదా వీడికి చక్రంతో సంబంధం లేదు కాబట్టి ఇంద్రియారామహ ఇంద్రియముల భోగములలో మునిగి తేలుతూ ఉంటాడు అది జీవితంలో పెద్ద వినాశం అది ఇంద్రియ భోగాల్లో మునిగి తేలడం అన్నది పెద్ద వినాశం అంతకంటే పెద్ద వినాశం అని కొంత ఉండదు ముఖ్యంగా ఒక మహాత్ములు చెప్తుంటే విన్నాను నేను ఆశ్చర్యపోయాను ఆయన చెప్పిన కన్వెక్షన్ చూసి నేను ఆశ్చర్యపోయాను ఆయన ఏమంటారంటే ఈ సొసైటీలో ఎవడైతే పొగాకు ఆల్కహాల్ అమ్ముతాడో వాణ్ణి నేను మానవత్వానికి ద్రోహిగా భావిస్తున్నాను అటువంటి వాడి దగ్గర నుంచి నేను ఎటువంటి సంబంధం అటువంటి వాడితో పెట్టుకోను ఎవడైతే పొగాకుని వ్యాప అమ్ముతాడో శరాబ్ శరాబ్ అంటే ఆల్కహాల్ అమ్ముతాడో వీడు సమాజానికి ద్రోహం చేస్తున్నాడు అని ఒక ఆయన అంటూ ఉంటే అంటే అలాగే ఇంద్రియ భోగాలలో ముందుకు తేలియాడుతూ ఉంటారే అది ఈ రోజుల్లో ఈ రోజులేటి పూర్వం రోజులే ఎప్పుడూ ఒక మానవ సమాజం ఒకలాగే ఉంటుంది ఇలాగంటి ప్రసంగములు ఇటువంటి సందర్భాలు చాలా కొద్దిమందికే ఉంటుంది ఇదంతా ఇక సూపర్ఫిషియల్గా నడుస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం ఈ లౌకికులు ఉంటారే లౌకికులు అంటే ఉన్నతమైన ఉద్యోగాలు చేసి ధనాన్ని బాగా సంపాదించి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించి వెల్ ప్లేస్డ్ ఇన్ ది సోషల్ లైఫ్ వీళ్ళు ఇటువంటి దురలవాట్లకి బానిసలుగా ఉంటారు ఇట్ ఈజ్ ఎర్ ప్రాబ్లం ఒకప్పుడు నేను ఒక పెద్ద ఆయన కలిసా ఆయన రామాయణం మీద ఒక అథారిటీగా ఉండేవారు బాగా లోకంలో పేరు ప్రఖ్యాతులు ఆయన పేరు రామాయణం చెప్తే ఆయన పేరు ఆయన చెప్తే రామాయణం పేరు చెప్పేవారు ప్రతిష్ట కలిగిన అందరూ చాలా ఆదరభావంతో ఆయన్ని చూసేవారు ఒకసారి నేను నేను రామాయణం మీద ప్రవచనాలు చెప్పాను అప్పుడు అప్పట్లో కాచిన వాళ్ళు చెప్పినప్పుడు నా ప్రవచనాన్ని ఆయన ప్రవచనం నేను విన్నాను నా ప్రవచనాన్ని ఆయన విన్నారు మీరు నేను అన్నాను మీరు చాలా మహాత్ములు రామాయణాన్ని బాగా పరిశీలన చేసి పరిశోధించారు అన్నేనంటే ఆయన ఉన్నారు ఏమో ఇవన్నీ వీరికే సూపర్ఫిషియల్ మేమేమో ఇంద్రియ భోగాలకి దాసులము మీరు పండితులై కూడా ఇంద్రియ భోగాలకి దాసులు కాకుండా విరక్తులుగా ఉన్నారు మీరు అలాగే ఉండండి అని నాకేమో ఆయన ఒక ఆశీర్వచనం లాంటిది అందజేశ ఆయన చెప్పిన మాట నేను ఆశ్చర్యపోకంలో అంత ప్రతిష్ట గలవాడు హీ నోస్ దట్ హీజ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్ సో ఒకసారి శరాబ్ ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యాడంటే వాడు ఇంద్రియారామహాన పడతాడు వాడు ఆల్కహాల్ ఎఫెక్ట్ లేనప్పుడు ఎంత గొప్ప ఉపన్యాసాలైనా చెప్పచ్చు పండితుడైనా కావచ్చు ఎదేనా కావచ్చు మళ్ళీ ఆ టైం వచ్చేప్పటికీ హీ హ్యాస్ టు డ్రింక్ ఆల్కహాల్ అండ్ దెన్ ఓన్లీ హీ కెన్ సర్వైవ్ అంత కరప్షన్ అదే కానీ చెప్పట్లేదు నేను ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ధర్మ అధర్మ నేను చెప్పట్లేదు వీడు ఆల్కహాల్ తాగినప్పుడల్లా చిత్రగుప్తుడు వీడికి కొన్ని నెగిటివ్ పాయింట్లు ఉంటాడు తర్వాత ఏమో వేయండి నేను కాగే వేసి ఇబ్బంది పెడతాడు అవన్నీ చెప్పట్లేదు ఐఎమ్ సేమ్ ఇట్ ఈజ్ ఇంద్రియారామ ఇంద్రియ భోగములలో వాడు మునిగి తేలుతూ ఉంటాడు దట్ ఈజ్ ద గ్రేటెస్ట్ కరప్షన్ ఆఫ్ ఎంటైర్ హ్యూమన్ బీయింగ్ కరప్షన్ అంటే నా అభిప్రాయం వినాశం ఆ హ్యూమన్ బీయింగ్కి పరమేశ్వరుడి ఇచ్చినటువంటి శక్తి అదంతా కూడా పూర్తిగా దుర్వ్యయమైపోతుంది సో ఈ చక్రంలో వాడికి భాగం ఏమీ ఉండదు ఇంద్రియారామ పార్థ సజీవతి అటువంటి జీవితము అది వ్యర్థమైన జీవితం కాబట్టి ఇంద్రియముల నుండి భోగములు ఎంత అత్యవసరమో అంత మాత్రమే స్వీకరిస్తూ ఆత్మానందాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఆ భాగంగా సెల్ఫ్ సెంట్రడ్ లైఫ్ని పక్కన పెట్టి ఆ సమాజ హితాన్ని సమష్టి హితాన్ని కోరే జీవితాన్ని సమష్టి వై సమష్టిలో ఫోకస్ ఎక్కువ జీవించేటువంటి లైఫ్ స్టైల్ని ఎవడైతే కలిగి ఉంటాడో వాడు మాత్రమే ఈ ఈశ్వరుని యొక్క ఈ చక్రంలో భాగంగా ఉండి కృతార్థుడవుతాడు అని ఇది యజ్ఞము అనే భావనలో ఒక విస్తృతమైనటువంటి కల్పన ఆ విధంగా యజ్ఞ భావనది సో భాష్యకారులు దాన్నే సింపుల్గా వివరిస్తున్నారు అందాము ఏవమితి ఏవీశ్వరేణ వేదయజ్ఞపూర్వకం జగచ్చక్రం ప్రవర్తితం సో ఈశ్వరేనా అనే పదాన్ని మా భాష్యకారులు దాన్ని అధ్యాహారం చేశారు ఈశ్వరుని చేత ప్రవర్తిల్ల చేయబడిన చక్రము ఈశ్వరుడు తిప్పితున్నాడండి ఆ చక్రాన్ని సో ఈశ్వరుడు ఎలా ప్రవర్తిల్ల చేశాడు అంటే దాన్ని చాలా అందంగా చెప్పారు ఆయన వేద యజ్ఞపూర్వకం ఈశ్వరుడు జ్ఞానమును సనాతనమైన జ్ఞానము అంటే కాలమునకు అతీతమైన జ్ఞానము కాలములకు అతీతమైన జ్ఞానము అంటే ఒక కాలంలో పుట్టుట ఇంకొక కాలంలో గిట్టుట అనేది లేని జ్ఞానము జ్ఞానం ఎప్పుడు అలాగే ఉంటుంది నిన్న మనం అనుకున్నాం సో జ్ఞానం ఎప్పుడు కూడా ఒక కాలంలో పుట్టడం ఇంకో కాలంలో గిట్టడం అనేది ఉండవు ఇప్పుడు న్యూటన్స్ లాస్ ఉన్నాయనుకోండి అవి న్యూటన్ కాలంలో పుట్టే అని అనుకోకూడదు న్యూటన్స్ కాలంలో డిస్కవర్ చేయబడ్డాయి తప్పిస్తే దేవర్ నాట్ క్రియేటెడ్ బై న్యూటన్ ఇన్ దట్ టైం దేవర్ డిస్కవర్డ్ బై న్యూటన్ అట్ దట్ టైం అవి యూనివర్సల్ లాస్ అంటే యూనివర్స్ ఆ లాస్తో సమంగా వచ్చిందనమాట అంటే ఆ లాస్ యూనివర్సు ఒకసారే వచ్చేది ఇది ఎలాగంటే మీరు ఒక మెషిన్ తీసుకొచ్చారనుకోండి ఆ మెషీన్ ఆపరేషన్లో పెట్టే ఆ మెషిన్ క్రియేట్ చేస్తూనే లాస్తో పాటే కలిసి ఉంటుంది మెషిన్ ఏ లాస్ట్ మీద ఆధారపడి అది పనిచేస్తుందో ఆ లాస్ దాంట్లో అంతర్భాగంగానే ఉంటాయి మెషిన్లో అంతర్భాగంగానే ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి ఫ్యాన్లో ఏదో ఎలక్ట్రిసిటీ వల్ల ఆ కాయిల్ రొటేట్ అవుతుంది ఎలక్ట్రిక్ పవర్ తోటి మ్యాగ్నెటిక్ కాయిల్ రొటేట్ అవుతుంది దట్ ఈజ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ లా ఆ లా ఇట్ పార్ట్ ఆఫ్ ది మెషిన్ మెషిన్ వేరే మెషిన్ ఇవాళ క్రియేట్ చేసి లా రేపు క్రియేట్ చేసేదన్నట్టు కాదు కమ్ టుగెదర్ అదేవిధంగా ఈ చక్రం అనేది అంటే జగత్తు యొక్క సృష్టి అనేది సృష్టికి సంబంధించిన జ్ఞానంతో పాటుగా సృష్టిలో అంతర్భాగమై ఉండే యజ్ఞంతో పాటుగా అన్ని కలిపి సృష్టింపబడతాయిస్ ఆర్ పార్ట్స్ అండ్ ఆఫ్ ది క్రియేషన్ సో జ్ఞానము జ్ఞానానికే వేదము అని పేరు వేద యజ్ఞ పూర్వకం ఈశ్వరుని యొక్క జ్ఞానానికి వేదము అని పేరు అనుకున్నాం కదా బ్రహ్మాక్షర సముద్భవం వేదము ఈశ్వరుడి నుంచి ఆవిర్భవించినది అంటే ఇక్కడ తాత్పర్యం ఏంటంటే సృష్టిలో జ్ఞానం ఉన్నది జ్ఞానం ఉన్నది ఎక్కడ ఉన్నది ఎక్కడున్నది కాదు ప్రశ్న ఎక్కడ లేదు అన్నది ప్రశ్న ఇప్పుడు ఇక్కడ ఈ ఉపాధిలో జ్ఞానం ఉన్నది ఈ ఉపాధిలో జ్ఞానం ఉన్నది అంటే ఈ జ్ఞానాన్ని దీనికి కర్తెవరు ఆధరెవరు ఈ జ్ఞానానికి ఆధరెవరు ఈ ఈగో ఆధార ఈ పరిచ్ఛన్న వ్యక్తి ఈ జ్ఞానానికి ఆధార కాదు ఈ పరిచ్ఛన్న వ్యక్తి ఆ జ్ఞానమును దర్శించి దాన్ని తాను ఆవిష్కరించుకుని ఇతరులకు ఆ జ్ఞానాన్ని అందజేసే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాల్సి కానీ ఆ జ్ఞానాన్ని ఈ ఫలాన వ్యక్తి సృష్టించినాడు అని చెప్పడానికి మీరు కాబట్టి ఇక్కడ ఈ ఉపాధిలో జ్ఞానం ఉండి అంటే ఇట్ ఈస్ గివెన్ అని చెప్పాల్సింది ఇట్ ఈజ్ గివెన్ గివెన్ అంతే గివెన్ బై హూమ్ అన్న మాట అలా ఇట్ ఈజ్ గివెన్ అలాగే ఇతర ఉపాధి ఇప్పుడు కుక్క పిల్లి మొత్తం సకల ప్రాణులలో జ్ఞానం ఉంది జ్ఞానం లేని ప్రాణి బ్యాక్టీరియాలో బోల్డ్ జ్ఞానం బ్యాక్టీరియాల్లో ఉన్న జ్ఞానం ఎటువంటిదంటే సైంటిస్టుల్ని అది పిలిముగలు వేస్తూ ఉంటుంది బ్యాక్టీరియాలో ఉన్న ఒక బ్యాక్టీరియా ఉన్న స్టాఫిలో కాకస్తాను ఒక బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియాని సైంటిస్ట్లు ఇంతవరకు జయించలేకపోయారు ఆ బ్యాక్టీరియాని అది టైఫాయిడ్ జ్వరాన్ని కలిగిస్తుంది దాన్ని పెన్సిలిన్ మందు కనిపెట్టి దాన్ని జయించామని అనుకున్నారు ఇంతట్లో ఆ బ్యాక్టీరియా ఏం చేసిందంటే పెన్సిలిన్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసింది సో నౌ ది బ్యాక్టీరియా హ్యాజ్ అన్ ఇన్సైడ్ మెకానిజం అది డెవలప్ చేసుకుంది ఈ పెన్సిలిన్ అటాక్ని అనుభవా అనుభవానికి వచ్చి కష్టపడి నాశం పొందుతూ పొందుతూ పొందుతూ దాంట్లో పెన్సిలిన్ రెసిస్టెన్స్ క్యారెక్టర్ స్టిక్స్ని అది డెవలప్ చేసుకుంది ఇప్పుడు పెన్సిలిన్ మీరు ఇస్తే అది బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటుంది విత్ ప్రైల్స్ ఆన్ పెన్సిల్ పెన్సిలిన్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అది డెవలప్ అయింది పెన్సిల్ని పోయి ఇప్పుడు పెన్సిల్ లేదు ఎల్లునో పెన్సిల్ మీకు పెన్సిల్ని ఇంజక్షన్ కావాలంటే మార్కెట్లో అమ్మకానికి కూడా దొరకదు ఇది వెళ్ళినో పెన్సిల్ అయిపోయింది ఎంపీసీలి అది ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ డెవలప్డ్ రెసిస్టెన్స్ టు ఎంపీసీలి ఆ రకంగా క్లాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాటిని సో జనరేషన్స్ కింద చెప్తారు అలాగైతే ఈ కంప్యూటర్స్కి పెంటియంఎమ్ 1 పెంటియం 2 పెంటియం 3 అలా చెప్తారో యాంటీబయాటిక్స్ కూడా జనరేషన్ వన్ జనరేషన్ టూ జనరేషన్ త్రీ అలా చెప్తారు నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్ ఫోర్ ఆర్ జనరేషన్ ఫైవ్ మెడిసిన్ యాంటీబయాటిక్స్ నడుస్తున్నాయి అండ్ నా ఆల్ ఓవర్ ఈ ఎపిడిమయాలజిస్టులు వీళ్ళందరూ కూడా వర్రీ అవుతున్న సమాచారం ఏమిటంటే ఈ జనరేషన్ ఫైవ్ డ్రగ్స్కి అతీతంగా మనకి బ్యాక్టీరియాలు ఉన్నాయి prosar sun ankonde there is no vaccine or there is no medicine for it bubonic plague und ankonde there is no medicine for it chicken guniya ki there seems to be no medicine so ee vidhanga we have all kinds of problems bacteria has more intelligence than scientists as of today as of today adhi enta cunning ga untundante bacteria vidu tayar chesina molecule lo వీక్ పాయింట్ ఎక్కడుందో తెలిసి కొని కనిపెట్టి ఆ వీక్ పాయింట్ని బ్రేక్ చేసి ఆ మారుక్యూల్ని ఇన్ఎఫెక్టివ్ చేసి పెట్టుకుని ఇంకేం చేస్తారు కాబట్టి ఇంటెలిజెన్స్ ఎక్కడుంది సృష్టిలో అంటే సర్వత్రా ప్రతి కణంలోనూ ఇంటెలిజెన్స్ ఉంది ఏమంటే యురేనియం యాటం ఉందండి దాంట్లో ఎంత శక్తి ఉంది అత్యద్భుతమైన శక్తి ఉన్నది కానీ ఆ ఇంటెలిజెన్స్ కూడా ఉంది శక్తి ఒక్కటే రేపు ఇంటెలిజెన్స్ ఏమిటో తెలిసినా ఇంటెలిజెన్స్ లేదనుకోండి ఆ శక్తి అంతా కూడా చల్లా చెదరైపోతుంది కానీ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే ఆ శక్తిని అంతని లోపల దాచిపెట్టి ఎలా ఉంటుంది మళ్ళీ దెర్ ఈజ్ అనదర్ ఇంటెలిజెన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ది క్రియేషన్ ఏమిటంటే ఆ శక్తిని విడుదల చేసే ఇంటెలిజెన్స్ ఉంటుంది తాళం వేసేసి ఉంటుంది శక్తి దాంట్లో తాళం తీగానే అదంతా రిలీజ్ అవుతుంది అదే ఆటం చాలా తీయడం అంటే న్యూట్రాన్స్ తోటి దాన్ని బొంబార్ చేస్తే తాలూకు తీసినట్టు న్యూట్రాన్ సోర్స్ ఆఫ్ ఉంటుంది ఇట్ ఈజ్ లైక్ దాట్ కాబట్టి సృష్టి మొత్తంలో ఇంటెలిజెన్స్ ఉన్నది ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈశ్వరుని ఈశ్వరు అంటే ఈశ్వరు నుంచి వచ్చిందంటే ఈశ్వరులు ఒక చోట కూర్చున్నాడు ఇక్కడ కాదు ది పాయింట్ ఏమిటంటే ఈ ఇంటెలిజెన్స్ భిన్న భిన్నాలుగా భాషిస్తున్న వాటిలో ఒక ఏకత్వం ఉన్నది అంటే బ్యాక్టీరియాలో ఉన్న ఇంటెలిజెన్సు యాటంలో ఉన్న ఇంటెలిజెన్సు మనిషిలో ఉన్న ఇంటెలిజెన్సు కుక్క నక్క ఈ సర్వత్రా ఉన్న ఇంటెలిజెన్సు భిన్న భిన్నాలుగా భాషించిన వాస్తవంలో అది ఒక్కటే ఆ ఒక్కదాని పేరే ఈశ్వరుడు అది దాని కాబట్టి ఈశ్వరుడే జ్ఞానం రూపంగా ప్రకటన అయ్యాడు దాన్నే మనం మెటఫాజికల్గా చెప్పాలంటే ఈశ్వరుడు తన జ్ఞానాన్ని వేద రూపంగా లోకానికి ఆవిష్కరింపజేసినాడు వేదము అయితే ఈశ్వరుడంటే జ్ఞానం ఒక్కటే కాదు ప్రాణం కూడా ఈశ్వరుడే ప్రాణం కూడా ఈశ్వరు కేవలం జ్ఞానం ఉంది కదలిక లేదంటే ఉపయోగమైన ప్రాణం కూడా ఈశ్వరుడే ఆ జ్ఞానాన్ని ఒక కార్య రూపంలో పెట్టాలంటే ప్రాణశక్తి ఉండాలి అది ఈశ్వరుడే కాబట్టి యజ్ఞము దానికి పేరు సో ఈ వేద రూపంగా యజ్ఞ రూపంగా ఈశ్వరుడు ఈ లోకంలో ప్ర ప్రకటమైనాడు దాన్ని మీరు మెటఫారికల్గా చెప్పినట్టు రూపకం చేసి చెప్తే ఈశ్వరుడు వేదాన్ని తద్వారా యజ్ఞాన్ని లోకంలో ప్రవేశపెట్టాడు అని చెప్పచ్చు వేద యజ్ఞపూర్వకం అలా చేయటం వల్ల ఈ జగత్ అనే చక్రము చక్కగా తిరుగాడుతున్నది జగత్ చక్రం ప్రవర్తి ప్రవర్తితం నానువర్తయతి ఇహ లోకే యహ కర్మణ్యధికృత సన్ అది యహ నాను వర్తయతి ఎవడైతే ఈ చక్రాన్ని తిప్పడో అక్కడ ఒక కండిషన్ ఒకటి ఉంటుంది ఆ చక్రాన్ని తిప్పి యోగ్యత ఉండి ఎవడు తిప్పడు అంతేగాని ఇంక ఏ టు జీ అందరూ తిప్పితో కూర్చోవాలని కాద ఆ సందర్భం ఉంటుంది చక్రం అంటే యజ్ఞంలో అనేక అంశాలు ఉంటాయి సమాజ కార్యంలో అనేక స్టెప్స్ ఉంటాయి అన్ని స్టెప్స్ని అందరూ చేయాలని లేదు సో వాడి కర్తవ్యాన్ని వాడు చేస్తాడు అంటే ఆ చక్రం తిరుగుతూ ఉంటాయి జగత్ చక్రం సపోజ్ ఎవడైనా తర్వాత శ్లోకంలో రాబోతోంది సపోజ్ ఒకడు ఉంటాడు వాడి కర్తవ్యాలన్నిటికీ అతీతుడై ఉంటాడు వాడేం చేయాలి వాడేం చేయక్కరండి వాడు తిప్పాల్సిందే ఉండదు ట్యాక్సీ ఎవడు కట్టాలండి ట్యాక్స్ కట్టేటువంటి సందర్భం ఉన్న వాడు కట్టాలి ట్యాక్స్ కట్టే సందర్భం లేదనుకోండి ఒకడికి వాడు కట్టక్కర్లా అంటే ఉదాహరణకి వాడు ఇన్కమ్ ఆ లిమిట్ కంటే తక్కువ ఉందనుకోండి కట్టక్కర్లేదు లేకపోతే ప్రభుత్వం వాళ్ళు కొన్నింటికి ఎగ్జామిషన్స్ ఇచ్చారు ఈ రకమైన ఇన్కమ్ వచ్చినా కూడా నువ్వు కట్టక్కర్లేదు అని అటువంటి ఆదాయం ఏదైనా వచ్చిందనుకోండి ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు ఒకటిస్తారు యాభై రూపాయలు ఇస్తారు దానికి ట్యాక్స్ కట్టక్కర్లేదు ఇట్ ఈస్ అండర్స్టుడ్ లైక్ దాట్స్ సో ఆ విధంగా సో ఎవడైతే కర్మాధికారము కలవాడో కర్మని అధికృతం కర్మాధికారము కలవాడు అంటే కర్మయోగ్యత కలవాడు కర్మయోగ్యత అంటే కర్మఫల అనుభవ కర్మఫలానుభవమును పొందువాడు కర్మఫల భోక్త అవుతాడు కాబట్టి వాడు కర్మ మీద అధికారం కలవాడు అవుతాడు కాబట్టి ఆ పని చేయాల్సి ఉంటుంది కర్మనే అధికృత ఇది ఎలాగంటే చూడండి ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు ఎంబీబీఎస్ చదువుతాడు ఎంబీబీఎస్ చదివాడు అంటే ప్రభుత్వం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన కాలేజీలో ప్రభుత్వ ధనంతో ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుంది ఒక్కొక్క విద్యార్థి తయారవటానికి ఎంతో కొంత ఖర్చు పెట్టి చేస్తుంది ఎంబీబీఎస్ చదివినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ చదివిన విద్యార్థి ఏం చేయాలంటే తన ధనాన్ని తాను సంపాదించుకుంటూ కొంత సమాజ సేవ కూడా చేయాలి సమాజం నుంచి తాను పొందాడు కనుక ఆ విజ్ఞానాన్ని కొంత అప్పుడప్పుడు కొంత ఫ్రీ క్లినిక్ కూడా పెట్టాలి కొంత భేద భేదవాళ్ళు ఎవరైనా ఉంటారు అందరూ ఫీజు ఇవ్వలేకపోతారు వాళ్ళకు కూడా కొంత మంది ఇస్తూ ఉన్నారు ఎందుకంటే సమాజం నుంచి మనం పొందిందే కనుక మళ్ళీ మనం తిరిగి సమాజానికి ఇవ్వాలి అది యజ్ఞం అంటే ఇంతకంట పరే దాన్ని కానీ దురదృష్టవశాత్తు హిందూ సమాజంలో ఈ అద్భుతమైన ప్రిన్సిపుల్స్ అన్నీ కూడా జారిపోయాయి అనిపిస్తుంది ఇవన్నీ కూడా పక్కకుపోయాయి పక్కకుపోవడమే కాకుండా దురదృష్టం ఎంతటిదంటే మనకి రిచువలిజం బాగా పెరిగిపోయింది బేసికల్లీ ఐఎమ్ నాట్ టాకింగ్ ఎగెనెస్ట్ రిచువల్ పెర్ఫామ్డ్ ఇన్ అ గివన్ సిచ్యువేషన్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ ఆర్ అ మెంటాలిటీ ఆ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వాడు అగ్నిని వ్రేల్చి హోమం చేస్తాడు అంత పని చేస్తాడు సమాజ స్పృహ అనే మాట ఉండదు చాలా కరడుగట్టిన స్వార్థంతో జీవిస్తూ ఉంటాడు తీవ్రమైన రాగద్వేషాలతో జీవిస్తూ ఉంటాడు సమాజ హితమును చింతన చేయనే చేయడు పైగా సమాజ హితానికి భంగం కలిగే విధంగా కూడా మాట్లాడతాడో ఆలోచిస్తాడు ఇవన్నీ కాకుండా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచం పుచ్చుకుంటాడు ఓ పక్కన ఏమో నామాలు విభూతి గట్టిగా పెడతాడు ఇంకో ఇప్పుడు వీడిని వీడు నామం పెట్టాడు లేకపోతే విభూతి పెట్టాడు లేకపోతే వీడు పూజ చేశాడు ఒక ఒక రిచువల్ చేశాడు కాబట్టి వీడు ఈశ్వరుని యొక్క చక్రాన్ని వీడు తిప్పాడు అని అనాల లేకపోతే వీడేమో లంచం పుచ్చుకుంటున్నాడు కాబట్టి కరడు కట్టిన స్వార్థమైన జీవితాన్ని గడుపుతున్నాడు కాబట్టి వీడికి యజ్ఞానికి ఏం సంబంధం లేదని ఖండించాల ఖండించాల్సి ఉంటుంది అనే అదేమిటి ఆన్ వన్ సైడ్ యజ్ఞము యొక్క ఏదో ఒక రూపము ఎంత పరిచ్ఛిన్న రూపమే అగుగాక బట్ ఒకనొక రూపము వాడి జీవితంలో ఉండి కూడా వాడు ఆ యజ్ఞము యొక్క ప్రభావం వాడి మీద ఎందుకు లేకుండా పోయింది దీని మీద మహాత్ములు మీమాంస చేశారు ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారు దేవాలయానికి వెళ్ళి పూజాది చేసుకుని వచ్చారు వస్తే ఈ ఈశ్వరుడిని ఆరాధ భక్తి చేయటం ఈశ్వరుని ఆరాధించే ప్రయత్నం చేయటం చేతనైనంతలో ఏదో ఏదో మనకి చేతనమైన విధంగా ఈశ్వరుని దర్శనము ఆరాధన చేసి రావటం దీనివలన మన హృదయంలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలా రావాల్సిన అవసరం ఉన్నది సపోజ్ ఏ ట్రాన్స్ఫర్మేషను రాలేదనుకోండి వాడు అంతకుముందు ఎంత స్వార్థపరుడో ఇప్పుడు అంతే అంతకుముందు ఎంత ధనాశాపాతకుడో ఇప్పుడు అంతే అంతకుముందు ఇతరవాడికి అపకారం చేయడానికి క్షణం ఆలోచించడు లంచం పుచ్చుకోవడానికి క్షణం సందేహించడు ఇప్పుడు అంతే అంటే అర్థం ఏమిటి వీడు దేవరాయకు వెళ్తున్నాడు పూజలు చేస్తున్నాడు వస్తున్నాడే కానీ ఈ రిచువల్స్కి మనస్సులో వికాసం లేక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చేటువంటి సామర్థ్యం లేకుండా అయిపోయింది అని అంగీకరించక తప్పదు అంగీకరించాల్సి ఉంటుంది ఎంత దురదృష్టకరమైన విషయం సో దాని అర్థం ఏంటంటే మనము ఆ యజ్ఞము అనే పదము యొక్క ఆ స్పిరిట్ని మనం పోగొట్టుకుని కేవలం ద దో ద ఫ్లెష్ అండ్ బోన్స్ని అట్టి పెట్టుకున్నాము అని అనిపిస్తుంది అలా అనిపిస్తుంది సానాభతో సానుభునత్వ ఉంటూ ఉంటాడు మళ్ళీ డబ్బులు అడుతూనే ఉంటాడు సో ఉనికి రిచువల్ని అచ్చబెట్టుకుని దాని స్పిరిట్ని మనం పోగొట్టుకున్నాము అని చెప్పిన సమాజము చాలా విఘటితమైన స్థితిలో ఉన్నది ఎంతల్లా విఘటితమైపోయిందంటే ముక్కలు చెక్కల కింద విఘటితం అయిపోయింది ఏ అంశంలో చూసినా కూడా సమరసత ఏకసూత్రబద్ధత లేదు సమాజంలో అన్ని రకాలుగా ముక్కలు చెక్కలుగా చే అయిపోయి దెబ్బలాడేసుకుంటున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు కలహప్రియులు అయిపోయినారు కలహం తప్పింకేం లేదు మీకు దృష్టాంతం ఒక మినీ ఇండియాని మీరు చూడాలంటే కలహం కలహంతో నిండిన ఇంటర్నల్ గా విఘటితమై ముక్క చె చెక్కలైపోయినా సమాజ జీవనం ఇండియాలో ఉన్నది అన్నదానికి దృష్టాంతంగా మీరు మినీ ఇండియాని చూడాలనుకుంటే యూ జస్ట్ లుక్ అట్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ దట్ ఈస్ ది నా కమ్ ఫ్రమ్ ది సొసైటీ అండి అండ్ ద సమస్ ది ఇష్యూస్ విచ్ పీపుల్ టేకప్ ఏ ఇష్యూస్ టేకప్ చేస్తారంటే సమాజాన్ని ముక్క చెక్కలు చేసే ఇష్యూసే టేకప్ చేసి వాటినే పర్ష్యూ చేస్తూ ఉంటాను ఎప్పటికైనా సమాజాన్ని ఏకసూత్రబద్ధం చేసేటువంటి ఇష్యూస్ జోలికి పోనకూడకూడదు ఆ విధంగా సమాజ జీవనము అలా అయిపోయింది తర్వాత సమాజ జీవనంలో రాజకీయం తప్పం అనేది లేదు సమాజ జీవనము అంటే రాజకీయమే అనే స్థితికి సమాజం చేరుతుంది సమాజ జీవనం అంటే రాజకీయం ఒక్కటే కాదు ఆధ్యాత్మికం ఉంటుంది ధార్మికం ఉంటుంది సామాజిక లైఫ్ ఉంటుంది కల్చరల్ సాంస్కృతికం ఉంటుంది ఇన్ని ఉంటాయి సమాజ జీవనంలో ఇన్ని అంశాలు ఉంటాయి కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అన్ని క్షేత్రములూ కూడా రాజకీయం యొక్క దుష్ప్రభావం వచ్చేసి ఇంకా సమాజంలో ఉన్నది రాజకీయం తప్ప మరేమీ కాదు అనే స్థితికి చేరుకుంటున్నామా అని అనిపిస్తుంది రాలేదు ఈశ్వరుడు చూస్తాడు ఏదో దానికి ఏదో ఈశ్వరుడే మందు వేస్తాడు దాని గురించి ఇప్పుడు చింత చేయాల్సిందేం లేదు కానీ మనవంతు యజ్ఞాన్ని మనం చేస్తూ ఉండాలి కాబట్టి వాడు అధికృతుడైన వాడు ఆ యజ్ఞాధికారము గలవాడు అంటే ఆ కర్తవ్యకర్మను చేసే సందర్భం ఉన్నటువంటి వాడు తప్పనిసరిగా కర్తవ్యకర్మని చేయాలి కర్మాధి ప్రపష్టం చేయకపోతే ఉంటుంది నానువర్తయతి దాన్ని అనుసరించి ప్రవర్తించడు అనువర్తయతి ఆ చక్రానికి అనుకూలంగా అడుగు ముందుకు వేయాలి ఆ పని చేయకపోతే వాడు ఏమైపోతాడు అఘాయు అఘం పాపం ఎస్ ఆయుర్జీవనం శోఘాయు పాపజీవన ఇది యావత్ వాడి ఆయుర్దాయమంతా అఘమే అంటే పాపమే అంటే బతుకున్నది పాపాన్ని మూట కట్టడం కోసమే బతుకుతున్నాడా అన్నట్లుగా అయిపోతుంది పాపజీవన సో ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు చూడండి మంచి పొజిషన్లో ఉంటాడు ఈ ఎడని చేత్తో పుడి చేత్తో ఎట్టి నుంచి ఎలా వస్తే అలా లంచం పడతాడు తర్వాత అన్ని రకాల దురలవాట్లకి బానిసై ఉంటాడు దేవుడు దెయ్యం అనేది ఏమీ ఉండదు వాడి జీవితంలో ఒకవేళ దేవుడు దెయ్యం ఉన్నా అది కూడా ఇందాక నేను మనవి చూడండి వాడికి వాళ్ళంతం పట్టిన దాంట్లో ఓ పిసరా వెంకటేశ్వరం హుండీలో పారేస్తాక అవసరం ఓ అతి కష్టం మీద ఒక పది నిమిషాలు అక్కడ అలా ఇగబట్టుకుని ఆ దేవుడి ముందు కూర్చుని బొట్టు పెట్టుకుని ఆ పది నిమిషాల పని ఆ మొక్కుబడి దానికి పేరే మొక్కుబడి ఆ మొక్కుబడి తీర్చేసి ఇంకా ఆ తర్వాత మళ్ళీ దేవుడు అనే మాట లేకుండా జాగ్రత్త ఈ పది నిమిషాలు దేవాలయంలో ఈశ్వరుని సన్నిధిలో ఉన్నా కూడా అంతరంగంలో ఎటువంటి పరివర్తన రాకుండా జాగ్రత్త పడతాడు ఎంత లోభిగా అంతకుముందు ఉంటాడో అలాగే కొనసాగిపోతూ ఉంటాడు వాడు ఏమైపోతాడంటే యాంజియోగ్రామ్లో పడిపోతాడు యాంజియోగ్రాము లేకపోతే డయాబెటీస్ ఎందుకంటే ఆ లైఫ్ స్టైల్ అలాంటిది అదేదో ఒళ్ళు మండి మీరు అనుకోండి దీంట్లో తిట్టేయంలో ఉన్నంత స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఎప్పుడైతే వాళ్ళు అంతారాధికంగా బట్టి ఈ అర్థంబద్ధం లేని లంచం అధికంగా పట్టి వాడు ఏం చేస్తాడంటే అయిన చోట కాని చోట ఎందుకంటే ఫ్రీగా వస్తూ ఉంటుంది లంచం డబ్బు డబ్బు ఎక్కువగా అధికంగా వస్తూ ఉంటుంది అయిన చోట కాని చోట ఒక నియమం లేకుండా అన్ని రకాల కిళ్లు తింటూ ఉండటం తాగుతూ ఉండటం దాంట్లో పడిపోతుంది ఆ ఒకసారి ఆ దాంట్లో పడ్డాడంటే యాభై ఏడు వచ్చేప్పటికీ ఇంకా హాస్పిటల్ వాడైపోతాడంట షీ బికమ్స్ ఏ క్రీచర్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్ అయిపోతుందంతే వాడు కూడా చెప్పచ్చు ఇప్పుడు మా అప్పుడప్పుడు క్లబ్లోనో లేకపోతే గాల్ఫ్ కోర్సులోనో కలిసినప్పుడు ఏంటి ఎడ్యుకేట్ యువర్ స్ట్రెస్ టెస్ట్డా అని అని అడుగుతాడనమాట గాల్ఫ్ బాల్ కోర్త అది ఎవరిడే కాబట్టి ఎన్జియోగ్రామ్ డన్ థర్టీ పర్సెంట్ బ్లాక్ చేసిదే బట్ ఎనీవే ఇట్ ఈస్ గెటింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ సో హౌ డు యూ డూ అని ఇలా మాట్లాడవచ్చు ఏందు పనికి వస్తారు వీళ్ళు పాప జీవన ఏ నిస్సారం లేదా జీవితంలో నిస్సారమైన జీవితం ఏ జీవితంలో యోగం లేదో ధ్యానం లేదో ఆసనం లేదో ప్రాణాయామం లేదో ఈశ్వరారాధన లేదో భక్తి లేదో సమష్టి సమాజ హితం కోసం కృషి చేసే లక్షణం లేదో దానం లేదో ఎందుకన్నా జీవితం వేస్ట్ లేదు శాస్త్రాధ్యయనం లేదో భగవద్గీతలో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సాహం లేదో దేనికోసం బతుకుతున్నట్టే అఘాయు పాపజీవన ఇంద్రియారామ ఇంద్రియైరారమణం ఆ క్రీడా విషయూ ఎ సహ ఇంద్రియారామ వా అటువంటి వాడికి వాళ్ళు ఇంద్రియారాముడు అని ఆరామ అంటే వాడి ఆక్రీడ అంటే వాడి ఎంటర్టైన్మెంట్ వాడి వినోదము మనిషికి వినోదం ఉండాలి కదండి జీవితం అంత దుఃఖంతో ఎవడో ఉండలేడు కదా ఎంతో కొంత వినోదం ఉండాలి వినోదము అంటే ఉల్లాసము ఆనందము ఒక సుఖానుభవం వాడికి ఉంటుంది ఎక్కడ ఉంటుంది సుఖానుభవము అంటే చూడండి ఇంద్రియారామ ఈ సుఖానుభవాన్ని రెండు మూడు కోట్లలో కోర్ట్ అంటే రెండు మూడు కేటగిరీల కింద విభజిస్తారు ఎలాగంటే మీరు ఇంద్రియ భోగములను అనుభవించినప్పుడు ఒక కొంత ఉల్లాసం కలుగుతుంది దాన్ని విషయానందము నెంబర్ వన్ నెంబర్ టూ మీరు యోగాన్ని అభ్యసించినప్పుడు అంటే ధ్యానం చేసిన యోగము ఆసనము ధ్యానము ప్రాణాయామము ఇవి చేసినప్పుడు మనస్సు ప్రసన్నమైపోతుంది సత్వగుణంలో వెళ్ళిపోతుంది ఆ మనస్సు యొక్క సత్వగుణావస్థ ఏదైతే కలదో అదియే తనంత తానుగా ఆనందాన్ని మనకి అందజేస్తుంది ఎందుకంటే మనస్సు సత్వగుణంగా ఉన్నప్పుడు ఆనంద నిధానమైన ఆత్మకి చాలా నికటమైపోతుంది కాబట్టి అది మీరు డిగ్ అక్కడ వాటర్ స్ప్రింగ్కి దగ్గరికి వెళ్ళారనుకోండి క్లోజ్ టు ది వాటర్ స్ప్రింగ్ ఉంటుంది డిగ్ చేస్తూ అంటే దానికి క్లోజ్కి వెళ్ళేప్పటికీ మీకు ఆ చెమ చెమర్చు అది ఆ చెమొచ్చి వస్తుంది అయితే వెట్నెస్ బాగా ఉబ్బుకుతో వస్తుంది ఇంకా నవ్వు వీఆర్ క్లోజ్ టు ది స్ప్రింగ్ అని తెలిసిపోతుంది ఆ విధంగా ధ్యానంలో యోగ ఆసనం వేసి ధ్యానం చేసినప్పుడు తమోగుణాన్ని పక్కన అసలు ఆసనం వేసేదంటే తమో గుణం పోయింది పక్కనే సో ఒక ఆయన బ్యాక్ పెయిన్ ఉందండి అన్నారు నేనున్నాను ఎంతకాలం నుంచి ఉందండి అంటే ఆరు మాసాల నుంచి ఉందండి ఆరు మాసాలు కాదు ఆరు నుంచి ఉంది ఏం చేశారు ఏం చేశారంటే చెప్పాడైనా చూడండి మొత్తం మీకు డయాగ్నాస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ మానవులు ఎంతమంది ఎన్ని కనిపెట్టారో అవన్నీ చేసి సెస్క్రైబ్ చేసుకుంటూ పోయారు ఇంకా తర్వాత ఎన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్గులు మార్కెట్లోనే అన్నీ ఇంజెషన్ బ్యాక్ పెయిన్ మాత్రం అలాగే ఉంది అయింది నేను ఎప్పుడైనా కొంచెం నడుము ఉంచారా అన్నాను ఎప్పుడు నేను అన్నాను నేను మీకు రెండు ఆసనాలు చెప్తాను ఆ రెండు ఆసనాలు మీరు చేస్తే మీకు బ్యాక్ పెయిన్ తగ్గే అవకాశం ఉంది ఓకే చెప్పండి సరే అయితే నిలబడండి నిలబడ్డా నిలబడమంటే అలా నిలబడ్డాడంటే యూజ్గా నిలబడ్డాడు యూజ్గా నిలబడకండి చక్కగా స్టిఫ్గానే స్టిఫ్గా అంటే దిగుసుకుపోయాను కాదు అలా ట్రిమ్గా నిలబడండి చక్కగా స్ట్రెచ్ చేసి స్ట్రెచ్ చేసి నిలబడండి లిమ్స్ని స్ట్రెచ్ చేయండి కి కనాల్తో ఏ అర్ధకటి చక్రసనముని వెరీ సింపుల్ ఆసనం ఉంది ఎడమ చేయి పైకి ఎత్తి ఇలాగా ఒక్క 30 డిగ్రీలు నడుముని ఇటు వంచడం ఇటువైపు చేసి ఇటువైపు చేయాలి బ్యాలెన్స్ కోసం ఇది చేయమని చెప్పడం ఐ ఫౌండ్ దట్ హి కెనాట్ డు ఇట్ ఈ డ్రెస్ మాత్రం మార్చేశాడు ఏది ఏదో ఏదో డ్రెస్ ఉంటారు సఫారీ డ్రెస్ సో ఏదో ఉండొచ్చు అది వేశాడు తర్వాత మనిషి కండ పట్టాడు బాగాను అంటే ఖరీదైన భోజనం బాగా దట్టంగా చేసుకున్నాడనమాట అప్పుడప్పుడు ఆల్కహాల్ కూడా పుచ్చుకుంటున్నాడని అర్థమవుతూనే ఉంది ఎందుకంటే పాక్ ఢిల్లీ ఉంది సో ఇప్పుడు అర్ధకటి మీరు చేయాల్సిందల్లా అర్ధకటి చక్రాసనం నా నేను ఆల్రెడీ ఐఎం నాట్ ఎ యంగ్ మ్యాన్ ఐఎం నాట్ ఎ యోగా స్పెషలిస్ట్ నేనేదో భగవద్గీత ఉపన్యాసాలు పారాయణ పాఠం చెప్పేవన్నాయి కానీ నేను యోగా స్పెషలిస్ట్ని కాదు బట్ స్టిల్ అర్ధకటి చక్రాసనం మీరు చేస్తే ఇంకొక రెండు కూడా ఉన్నాయి అవి అవి తర్వాత వస్తాయి ఈ రెండు మీరు చేస్తే మీకు నడువు నొప్పిపోతుంది ఈ ఎంఆర్ఐలు క్యాచ్ స్కాన్లు అనవసరం ఏమైనా అర్థం ఉందా దానికి నొప్పి వస్తే అది ఏదో అక్కడ మాంసం ఎక్స్ట్రా మాంసం పేరుకోవడం మూలంగా వచ్చింది కొంచెం బెండ్ చేసి ఇటు బెండ్ చేసి కొంత యోగా మెథడ్ని అడాప్ట్ చేసుకుంటే తెలుసున్న వాళ్ళు ఏమైనా పట్టుకునే మీకు ఏమైపోతుంది అది దీనికోసం ఈ ఎంఆర్ఐలు ఇంజక్షన్లు టాబ్లెట్లు ఏమైనా ఇది విజ్ఞానం అనుకోవాలా అజ్ఞానం అనుకోవాలా కాబట్టి ఇలా ఇటోసారి అటోసారి వంగండి అంటే హీ హ్యాజ్ పుష్డ్ హిమ్ సెల్ఫ్ టు సచ్ లైఫ్ స్టైల్ దట్ హీ కెనాట్ డూ ఇట్ ఎందుకంటే లిమ్స్ అన్నీ కూడా స్టిఫ్గా తయారైపోయి ఏది కూడా వంగదు మాంసపు ముద్దలన్నీ అలా పడుంటాయి అవి ఏమీ కూడా అవి స్ట్రెచ్ కావు ఏమీ కావు ముద్దల ముద్దల కింద అలా ఉంటుందంటే లిమ్స్ అన్నీ కూడా అంతా వెన్నెముక ఆ పూసకి పూసకి మధ్యలో మాంసం పెరిగిపోయి అది ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ లేకుండా అయిపోయింది ఇప్పుడు దాన్ని వైద్యం ద్వారా మందుల ద్వారా అది కలిగించాలి ఎలా కలుగుతుందండి మందులు వేస్తే ఎందుకు కలుగుతుంది ఊరికే పైపై నొప్పి కొంచెం తగ్గించేందుకు ఎఫెక్ట్ అవుతుంది తప్పిస్తే ఇక్కడ ఏర్పడినటువంటి దోషాలన్నీ మందుల ద్వారా ఎలా పోతాయి చక్కగా పాదహస్తాశ్రము ఇవి వేసి సూర్యనమస్కారం చేసి ఒక రెండు మూడు మైళ్ళు నడుస్తూ తిండి తగ్గించి ఆల్కహాల్ మానేస్తే అన్ని రోగాలు పోతాయి వీటి చేయాల్సింది అది చేయడం మానేసి కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి సో ఇంద్రియారామహంద్రియారాముడు ఉన్నాడే వాడు హీ హ్యాస్ టు పే హెవీ ప్రైస్ ఇది ఇంద్రియాలు దేర్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ లాస్ ఏమిటంటే ఒక ఇంద్రియం ఉంది అంటే అది ఇంతకంటే ఎక్కువ భోగాన్ని మీకు ఇవ్వలేదు చాలా స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి సో కన్ను ముక్కు నాలుక చర్మము అలాగే గంధము ముక్కు ఇవి ఇంద్రియాలు కొంత కొంత మీకు పెరుగు ముక్కు తీసుకోండి పెర్ఫ్యూమ్ ఉందనుకోండి పెర్ఫ్యూమ్ అంటే ఎప్పుడైనా అకేషనల్గా ఓ మల్లె మొగ్గ ఓ జాజిమొగ్గ ఓ రోజా పువ్వు ఎప్పుడైనా ఓసారి చూస్తే బాగుంది అని మీకు ఒక ఉల్లాసాన్ని ఇవ్వగలుగుతుంది అంతేగాని మీరు ముద్దలు ముద్దలు క్రీములు సెంట్లు రాసులు తిరుగుతుంటే అది ఆగ్రానింతగా ఎప్పుడో మానేసింది దానికి దాంట్లో ఉండే రిసెప్టర్స్ ఏనాడో కవర్ అయిపోయి కూర్చున్నాయి దాని చుట్టూ లోపల మాంస ముద్దలో వచ్చేసి వీడికి అదేమీ ఇంత సెంటు పోస్తే కానీ వాడికి అసలు తగలనే తగలదు అది ఎప్పుడో పోయింది దాని శక్తి దానికి ఉన్నటువంటి ఆ షటిల్ పవర్ ఏనాడో పోయింది ఆ విధంగా ప్రతి ఇంద్రియానికి కూడా స్ట్రిక్ట్ లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్స్ లోపల మీరు వాటిని వాడుకుంటే అదే ఫంక్షనలిటీ లాంగ్ అప్పుడు కూడా తొంభై ఏళ్ళు వచ్చేదాకా పనిచేస్తాయని ఏం కాదు లిటిల్ లాంగ్ తర్వాత నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉంటాయి మీరు యూ కెన్ లివ్ ఏ రీజనబుల్లీ కంఫర్టబుల్ లైఫ్ వితౌట్ బికమింగ్ ఎ బడ్జెన్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు అదర్స్ ఓన్లీ దట్ మచ్ జరా అనే వచ్చే ప్రాబ్లమ్స్ ప్రతి కూడా ఫేస్ చేయాల్సిందే బట్ యూ విల్ హ్యావ్ ది రైట్ కైండ్ ఆఫ్ బాడీ అండ్ ది రైట్ కైండ్ ఆఫ్ మైండ్ టు ఫేస్ ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్ అటు కూడా యాటిట్యూడ్ అవసరం భగవద్గీత చదువుతున్నామంటే జరా వ్యాధి మృత్యు ఈ మూడింటినీ మనం హ్యాండిల్ చేయగలుగుతాం జీవితంలో గీత యొక్క అధ్యయనం యొక్క ప్రభావం అది ఇది కాకుండా ఇమోషనల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయగలుగుతాం అంతేకాకుండా ఇవన్నీ వస్తాయి రాకుండా పోతాయని చెప్పడం నేనే జ్యోతిష్ శాస్త్రజ్ఞులు కాదు నీకు రావని చెప్పడానికి నువ్వు రత్నం పెట్టుకుంటే నీకు రావని చెప్పేవాడు ఒకడు అది వినేవాడు ఇంకొకడు బోతర్ వాట్ వస్తే so worldly issues of style you have to face them with courage and with inner strength of mind a inner strength allows me geeta adhyayanam cheyochundi dhyanam cheyochundi ala japagalugutam gaane neeku raavu na digiram tayastu undeya viswa nikku raavadu i can never say that never never ad ignorant to the basic tenets of uh, geeta and vedanta శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పలేదు అన్నమాట ఆయన సుఖం దుఃఖం ఉండూ వస్తూ ఉంటాయా కొంచెం మనం తద్దుబాటు చేసుకోవాలి సహించి సహనం నేర్చుకోమని చెప్పాడు కానీ రాష్ట స్థితి అని చెప్పాడు కానీ నేను ఉన్నాను నేను చక్రం వేసిస్తూ ఉంటాను నీకు దుఃఖం రాకుండా చేస్తాను నువ్వు సుఖాలను ఎంజాయ్ చేస్తూ ఉండని ఆయన చెప్పలేదు యోగేశ్వరుడు చెప్పలేదు మనవంతటి వాళ్ళని చెప్పడానికి కనుక సో ఇంద్రియారామ ఇంద్రియాలతోటి ఆరామాన్ని తీసుకోవడంలో తప్పు కానీ అదే పరాయణం అయిపోకూడదు జీవితంలో వీడు ఆ జగచ్చక్రాన్ని ప్రవర్తింపజేయడు కనుక ఇంద్రియారాముడుగా బతుకుతూ ఉంటాడు అఘాయుంద్రియారామ మోహం వృథా హే పార్థసీవతి సో ఓ అర్జున అతి జీవిస్తున్నాడు వాడి జీవితానికి ఏమి ఏమన్నా మనిషి బతికేడు అంటే దానివల్ల తనకైనా ఉపకారం ఉండాలి కుటుంబం వాళ్ళకైనా ఉపకారం ఉండాలి సొసైటీకైనా ఉపకారం ఉండాలి వీటి వల్ల కుటుంబానికి ఉపకారం ఎలాగో లేదు సొసైటీకి ఉపకారం ఎలాగో లేదు తనకి తాను హాని చేసుకుంటాడు ఈ ఈ కార్టివోగ్రాములు ఇవన్నీ బట్టి తిరుగుతూ ఉంటాడు హాస్పిటల్స్ చుట్టూ లేకపోతే క్లబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు పేకాట క్లబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు అయితే బార్స్ అండ్ రెస్టారెంట్స్ తిరుగుతూ ఉంటాడు వీడు చేసే ఘనకార్యం ఎంతే కదా ఆల్ సెడెండ్ డన్ ఇట్ హ్యాన్స్ లైఫ్ హ్యాండ్స్ లైక్ దిస్ ఆఖరికి ఈ వైద్యుల యొక్క అధీనమే ఉంటాడు వైద్యులు మందులు ఇవ్వాలే మాఫియా అయితే ఇట్ డాక్టర్స్ అండ్ మెడిసిన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మస్ట్యూట్ ఈ సెక్యూటీ మాఫియా దాంట్లో ప్రజాసేవ ఎంతుందో మాఫియా అంటుందో అని ఓ డాక్టర్ చెప్పాడు నాకు ఓ డాక్టరే చెప్పాడు ఊళ్ళో ఒక టౌన్లో ఒక రోడ్డు రోడ్డు అంతా కూడా హాస్పిటల్స్ రోడ్డు ఒక మైలు స్ట్రెచ్ హాస్పిటల్స్ మందుల షాపులు నర్సింగ్ హోములు వైద్యులు తర్వాత పేషెంట్స్ వీళ్లకుండా వ్యవస్థ ఆ రోడ్డు అంతా దాంట్లో వైద్యునిగా పనిచేస్తూ ఒక నర్సింగ్ హోములో అయితే ఒక హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ గారు నా క్లాసుకు వచ్చి ఏం చెప్పమంటారండి ఇదంతా ఓ మాఫియా అండి అన్నారు అంటే అయ్యో అంత మాట అనకండి నా దగ్గర అంటే అన్నారు ఇంకెక్కడ అనకండి మీరు మంచి డాక్టర్ మీ వల్ల ప్రజాసేవ జరగాలని నేను ఆయనకి సపోర్ట్గా మాట్లాడారు కాబట్టి ఇది అంతా మాఫియా దీంట్లో అది వాళ్ళకి తెలిసి చేసుకున్నారో తెలియకుండా చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఎవడైనా కొంచెం హార్ట్ ప్రాబ్లమ్ తోటి బీపీతో వెళ్తే యాంజియోగ్రామ్ అని చెప్పకూడదు వాళ్ళు ఏం చెప్పాలంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే వైద్యంలో ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ అది వివర్షన్ అండ్ దెన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది ఇష్యూ విత్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ విత్ ఇమోషనల్ స్టెబిలిటీ ఇవి చాలా ఇంపార్టెంట్ అవి కనుక మనం పాటించగలిగినట్లయితే ఈనాడు హాస్పిటల్స్ చుట్టూ మూగేటువంటి జనాలు ఎంతమంది ఉన్నారో దాంతో తొంభై శాతం అసలు చక్కగా రోజు రెండు మైలు నడుస్తూ ధ్యానం చేస్తూ గేటు తోడుకుంటూ ఆహార నియమాన్ని పాటిస్తూ ఈ ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే ఏది తినడం తాగడం లేకుండా ఉంటే మరికి ఎన్జిఓ అక్కర్లేదు గ్రామం ఒక్కర్లేదు ఓకేసారి బీపీ పెరిగితే కొంచెం ప్రాణాయామం కొంచెం ధ్యానం చేసుకుంటే పోతుంది అవుతుంది అసలు ఉందని కూడా తెలియదు ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినప్పుడు వెళ్ళొచ్చు వేరే సంగతి టెన్ పర్సెంట్ పోతుంది ఓన్ కొంత ఎగ్జామ్ ఫిగర్ ఫిఫ్టీ పోతుంది ఓన్లీ అప్పుడు హాస్పిటల్స్లో స్ట్రెంగ్త్ ఫిఫ్టీ పర్సెంటే ఉంటారు పేషెంట్స్ ఇప్పుడున్న పేషెంట్స్లో సగమే ఉంటారు ప్రివెన్షన్లో ఈ రోగాల్లో సగం ప్రివెంటబుల్ దట్ ఈస్ హౌన్ ఇట్ ఈస్ సగం ప్రివెంటబుల్ అండి కోడి తినడం మానేయండి మీరు ఇప్పుడు ఎలాగో భగవంతుడు సిగ్నల్ ఇచ్చాడు ఈ కోళ్లు తినడంరా అని పెద్ద సిగ్నల్ ఇచ్చాడు కదా స్టాప్ ఈటింగ్ మీట్ అండ్ సో హాస్పిటల్స్ ఖాళీ అయిపోతాయి క్వశ్చన్ సో ఎందుకంటే ఆ మీట్ తింటూ అంటే దాని నుంచి టాక్సిన్స్ బాడీలోకి వచ్చేసి అన్ని రకాల వ్యాధులు అసలు మొట్టమొదట అమెరికాలో అడ్వైజర్ హా బీపీ అనగానే యూ కట్ డౌన్ రెడ్ మీట్ ఇట్స్ ఎ స్లోగన్ అని చెప్తారు నేను అంటాను కట్ డౌన్ అంటారేమండి మీరు అదేం సలహా యూ షుడ్ టెల్ హిమ్ టు స్టాప్ ఏంటి కట్డౌన్ ఏమిటి అంటే ఈ సొసైటీలో అద్దెలండి అంటే ప్లే టు ది గ్యాలరీ డాక్టర్ కూడా అలా చేయకూడదు స్టాప్ అని చెప్పాలి ఇప్పుడు బాగాడు మానకపోయాడు వేరే సంగతి ఈ స్టాప్ ఇట్ అండ్ లివ్ అన్ సింపుల్ డయట్ అని చెప్పాలి లేకపోతే మోహం పార్థ పార్థ సజీవతి లేకపోతే ఏముందండి దేహాన్ని instrument ఇన్స్ట్రుమెంట్గా వాడుకోవాలి ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్ అండ్ కాగ్నిషన్ దాంతో కర్మలని చేయాలి ప్రజాహితాన్ని చేయాలి దాంతో జ్ఞానాన్ని సంపాదించాలి అందుకోసం దేహం ఇచ్చారు అంతేగాని దీన్ని సబ్బుతో తోముతూ ఉండు క్రీములు రాస్తూ ఉండు యాంజియోగ్రాములు చేయిస్తూ ఉండు బిల్లులు చెల్లిస్తూ ఉండు అందుకోసం కాదు దీన్ని మెయింటైన్ చేయమని కాదుస్తారు ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్ అండ్ కాగ్నేషన్ లాస్ట్ బ్రెత్ వరకు కూడా యాక్షన్ అండ్ కాగ్నేషన్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ దాన్ని వాడాలి కరోగా దాన్ని యూటిలైజ్ చేయాలి ఆ విధంగా జీవించాలి కానీ ఇంద్రియారాముడు అయిపోయి భోగపరాయణుడు అయిపోయి జీవితం అలా ఉండకూడదు మోహం పాత్ర సజీవతి కాబట్టి యజ్ఞాలు నాలుగో అధ్యాయంలో పన్నెండు యజ్ఞాలు చెప్పారు ప్రాణాయామం యజ్ఞం ఆసనం ధ్యానం ఇవన్నీ యజ్ఞాలు యోగా ఉండాలి జీవితం యోగా లేకపోతే అసలు జీవితమే కాదండి తస్మాత్ యోగీ భవార్జునాలు అని అంటారు యోగి కావాలి ఆసనం తోటి ప్రారంభించాలి ఆసనం చేయాలి సూర్యనమస్కారం చేయాలి ప్రాణాయామం చేయాలి ధ్యానం చేయాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ ఓపిక చేయాలి ఓపుకున్నప్పుడు చేస్తే అది కంటిన్యూ అవుతుంది కొంచెం వయసు వచ్చినా యాభై అరవై వచ్చినా కూడా చేయగలుగుతారు ఓపుకున్నప్పుడు చేయలేదనుకోండి ఇంకా యాభై అరవై వచ్చిన తర్వాత ఇంక చేసేదేంలేదు ఇలా వ్యామ్ రాడ్గా ఇలా నిలబడతాడంతే ఇటు వంగలేడు అటు వంగలేడు అలాగే సో అలాగా వన్ షుడ్ బి వెరీ కాషియస్ ఏ పార్థసీవి తస్మాత్ అధికృతేన అజ్ఞేనా కర్తవ్యమేవ కర్మ ఇది ప్రకరణార్థ అక్కడికి ప్రకరణం పూర్తయిపోయింది అని చెప్పి ఆయన ప్రకరణార్థ అంటున్నారు ఈ ప్రకరణానికి తాత్పర్యం ఏంటంటే మానవుడు తన స్వరూపము పూర్ణమైన పరబ్రహ్మ అని తెలుసుకునేటంత వరకు ఆ జ్ఞానం ఉదయించేటంత వరకు తాను కర్తను భోక్తను అనే ఒక దృష్టికోణంలో అదే అజ్ఞానమైన దృష్టికోణం అజ్ఞానం కాదది అనే అజ్ఞాన రూపమైన దృష్టికోణంలో ఉన్నంత వరకు వారు చక్కగా యజ్ఞాన్ని అనుష్ఠించాలి ఇప్పుడు ఇది ఎలాగంటే యూనివర్సిటీ స్టూడెంట్ అని ఒకటి ఉంటుంది అదొక హుడ్ హుడ్ అంటే ఒక స్టేటస్ స్టూడెంట్ షిప్ యూనివర్సిటీ స్టూడెంట్ ఇప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్ అనేది అది ఆ వ్యక్తి యొక్క మౌలిక స్వరూపం ఏం కాదు అది వాడు మౌలిక స్వరూపం ఆత్మా బ్రహ్మాణం యూనివర్సిటీ స్టూడెంట్ కాదు పోనీ లోక దృష్టిలో కూడా చూసుకుంటే వాడు హీజ్ మిస్టర్ సోన్సో సన్ ఆఫ్ సోన్సో అండ్ సో లైక్ దట్ దట్ ఈజ్ వాట్ హీ ఈజ్ యూనివర్సిటీ స్టూడెంట్ అనేది ఇట్స్ ఎ స్టేటస్ ఆ స్టేటస్ ఎప్పుడు వచ్చింది వీడు యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకున్నప్పుడు వచ్చింది ఎంతకాలం ఉంటుంది ఎన్రోల్మెంట్ పూర్తి వీడ ఎగ్జామ్ పాస్ అయ్యి ఈ వర్క్స్ అవుట్ ఆఫ్ ది యూనివర్సిటీ పోర్టల్స్ అంతవరకు ఈ స్టేటస్ ఉంటుంది కాబట్టి అది వాడి స్వరూపంలో భాగం కాదు ఇట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆ స్టేటస్లో వాడున్నంత వరకు యూనివర్సిటీ విద్యార్థికి ఉండేటువంటి ప్రివిలేజెస్ అన్నీ వాడిపోతాయి డ్యూటీస్ కూడా వాడికి యూనివర్సిటీ విద్యార్థి ఎలా ఉండాలి అంటే చక్కగా విద్యను అధ్యయనం చేయాలి సో సమాజ హితాన్ని తీయాలి ఏదో మొత్తానికి ఒక పద్ధతిలో ఉండాలి వాట తన డ్యూటీని తాను చేస్తూ ఉండాలి ఆ స్టేటస్ పోయిందనుకోండి ఇంకా ఆ తర్వాత ఈ వివాహం అయ్యి ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకోండి అప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్ డేస్లో పడినంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ లైఫ్ అక్కర్లేదు కొంత ఈజీగా హ్యాపీగా ఏ లైఫ్ లీవ్ చేయొచ్చు సో ఆ విధంగా ఈ కర్తృత్వ భోక్తృత్వాలు కూడా అలాంటివి దే పర్టికులర్ ఇన్సిడెంటల్ స్టేటస్ దేహంతో ఐడెంటిఫై అయ్యి ఒక మిస్టర్ సోన్స్ అవుతాడు కర్మేంద్రియాలతోటి తాదాత్మ్యాన్ని చెంది కర్త అవుతాడు జ్ఞానేంద్రియాలతో తాదాత్మ్యాన్ని చెంది భోక్త అవుతాడు కాబట్టి status, తాదాత్మ్యం ఈ ఐడెంటిఫికేషన్ ఈ స్టేటస్ ఎష్యూమ్డ్ స్టేటస్ ఇచ్చి university student స్టూడెంట్ ఎలా అయితే ఎష్యూమ్డ్ స్టేటస్ ఇప్పుడు మనందరం యూనివర్సిటీలో కూడా కొంతకాలం చదివిన వాళ్ళని ఒక యూనివర్సిటీ స్టూడెంట్ అనే వేరు ఉన్న వాళ్ళమే ఇప్పుడు నౌ వీఆర్ నాట్ దాట్ వీఆర్ సంథింగ్ అదర్ దాన్ దాట్ అదేవిధంగా కర్త భోక్త అనే స్టేటస్ ఉంటుంది ఎంతవరకు ఉంటుందంటే ఆ వివేకము ఉదయించనంత వరకు ఉంటుంది ఆ వివేకం ఉదయించిన తర్వాత వీడు కర్తృత్వ భోక్తృత్వ అనే ఆ స్టేటస్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే కర్త ఇప్పుడు చూడండి ఒక మనిషిక బతకడానికి మౌలికమైన అంశాలు ఎన్నున్నాయో వాటిల్లో వేటిలోనూ వీడి కర్తృత్వం లేదు గాలి పీల్చి విధిపెట్టడంలో కర్తృత్వం లేదు రక్త ప్రసారంలో కర్తృత్వం లేదు హార్ట్ బీట్లో కర్తృత్వం లేదు లివర్ ఫంక్షనింగ్లో ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ లో కర్తృత్వం లేదు ఎండోక్రినాలజికల్ సిస్టమ్స్ హార్మోన్స్ రిలీజ్ అవ్వటంలో దాంతో కర్తృత్వం లేదు ఆఖరికి జుత్తు పెరగడంలో కర్తృత్వం లేదు గడ్డం పెరగడంలో కర్తృత్వం లేదు వీడి తలకాయ కర్తృత్వం ఇంకెక్కడ వేసిందండి ఎక్కడుంది కర్తృత్వం లేదు ఊరికే వీడు భ్రమపడుతూ ఉంటాడు నేను దీనికి ఫలానా కర్తని అని భ్రమపడుతూ ఉంటాడు ఎక్కడ ఏ అంశంలో ఉంది కర్తృత్వం ఏ అంశంలోనూ లేదు మీరు ఆలోచిస్తే ఏ అంశంలోనూ లేదు నేనేవో కొన్ని చెప్పాను మిగతా మీరు వర్కౌట్ చేసుకోండి ఏ అంశం కాదు భోజనం దగ్గర ఉంది లేదు లేదు యూఆర్ మిస్టేక్ లేదు ఎందుకంటే ఇప్పుడు పొద్దున్న ఏడున్నది అవుతుంది నక నకలాడుతూ ఉంటారు ఎవరిలో ప్రారంభవశాత్తు తీసుకొచ్చి ఇడ్లీ ముందుగా పెడతారు మీకు ఛాయిస్ ఉండి ఛాయిస్ లేక తింటున్నారా నేనైతే ఛాయిస్ లేకుండానే తింటున్నాను మరి మీరు ఎలా తింటున్నారో నాకు తెలియదు యు మే దట్ యూ హ్యావ్ ఛాయిస్ but i w you, you don't have choice a chethulu alla mundu velthay manaschu chethulni prerayisthundi chethulemo aa idli teesi ee note lo varasthaa noor naundi kadupu aa dinlo mee choice undenu oke sampanthaante naa choice prakaram nendintunnaa hotel ki vellaru innaa naa choice prakaram nendintunnaa mee choice undaa you have a choice he you don't have a choice he gives menu what choice you have పోయిందా లేదా మీ ఛాయిస్ ఆ మెనూలో కూడా తినదగ్గ ఐటమ్ ఒక్కటే కనపడుతుంది ఇంకా ఇంకా ఇంకో ఐటమే లేదు ఏది పదహారు ఐటమ్స్ ఉంటే తినడానికి యోగ్యమైన ఐటమ్ ఒక్కటే ఉంది ఏమిటంటే అది ఇడ్లీ మిగతా అన్నీ వేస్తే మిగతా ఏది తినదగ్గది కాదు వీరు కనుక వివేకం గలవాడైతే ఇడ్లీ ఏమో ఇడ్లీ వేడిగా ఉందా అంటే వేడిగా ఉందంటాడు ఇప్పుడు మీకు ఛాయిస్ ఉందా వాట్ ఛాయిస్ యూ హ్యావ్ ఒక లైడ్ ఇంటి చూపించి తిని నేను చాలే ఈ పూటకి ఈ ప్రాణం నిలబడింది అని వైది రాదా వాట్ ఛాయిస్ యూ హ్యా కాబట్టి దేర్ ఈజ్ నో ఛాయిస్ ఒక హ్యూజ్ పవర్ యూనివర్సల్ పవర్ అలా ప్రవహిస్తోంది ఇప్పుడు రైల్లో వెళ్తున్నారు వాట్ ఛాయిస్ యూ హ్యా రైలు ఎక్కారండి ఏం ఛాయిస్ ఉంది మీకు ఊరికే బ్రాంతి ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళడానికి ఛాయిస్ ఉంది అని కూడా లేదనే నేను అంటాను అలాగే మనం ఒక జీవనయాత్రలో ఉన్నాము ఈ రైళ్ళు నడిపి ఈ జగత్ చక్రాన్ని ఈశ్వరుడు తిప్పుతున్నాడు దీంట్లో మనకి ఛాయిస్ ఏముంది కాదండి నాకు ఛాయిస్ ఉంది మరి ఛాయిస్ ఉంటే ఆ ఛాయిస్ని సరిగ్గా ఉపయోగించు ఆ చక్రాన్ని తిప్పడానికి ఉపయోగించు లేదండి నాకు అర్థమైంది ఛాయిస్ లేదని అర్థమైంది ఓకే ఇంక ఇప్పుడు ఛాయిస్ ఉంటే చక్రం తిప్పడం కానీ నేను తిప్పివన్నీ కాదన్నప్పుడు ఇంక తిప్పిదే అదే తిరుగుతుందంటే ఆ తిరగడంలో ఈ ఉపాధి కూడా కొంత యోగదానం చేస్తుంటే చేయని చేసేవాడిని నేను కాదు దేహం నేను కాదు దేహం ద్వారా కొంత యోగదానం జరుగుతుంటే నేను ఆపాల్సిన అవసరం లేదు ఎందుకంటే కర్తే ఆపుతాడు ప్రవృత్తి కర్తే నివృత్తి చేస్తాడు ఈ దేహంతో కర్మని చేసేది నేను అన్నప్పుడు ఈ దేహంతో కర్మని మానేసేవాడిని నేను అవుతాను చేసేవాడిని నేను కాదు మానేసేవాడిని నేను కాదు నడుస్తుంది నడవని అని సాక్షిగా నిలిచి ఉంటాడు ఆ పరిస్థితి తర్వాత వస్తుంది ఆ ప్రకరణ అర్థం సో కర్తగా నేనున్నానని అనుకున్నప్పుడు ఛాయిసెస్ లేవు మనం కర్తని కాము అనే సత్యం ఇంకా వీడికి తెలియనప్పుడు నేను కర్తనే అని అర్థమైనప్పుడు దెన్ యూ అప్లై యువర్ సెల్ఫ్ టు దిస్ చక్రం ఈ యజ్ఞ చక్రాన్ని నీవు పుష్ ఒక ప్రకరణాన్ని మనం సేతం తర్వాత मज्ञाननिष्ठाग्यता कर्मयोगा अनात्मज कर्तव्य मेंेत इू अना अनात्मज ఆత్మస్వరూపము తెలుసున్న జ్ఞానికి విధి నిషేధాలు ఏమీ ఉండవు విధి నిషేధాలు కర్తకు ఉంటాయి కర్త కానివాడికి వాడికి విధి నిషేధాలు ఏమి సో ఇప్పుడు ఇప్పుడు అమెరికన్ సిటిజన్ వచ్చాడనుకోండి అమెరికన్ సిటిజన్ ఎయిర్పోర్ట్లో దిగి ఆ ఇమిగ్రేషన్ కౌంటర్ నుంచి బయటికి నడిచాడనుకోండి నాకు ఇండియన్ లా వాడికి అప్లై అవుతుంది ఆల్ లాస్ ఆఫ్ ఇండియా విల్ అప్లై సపోజ్ బయటకు వచ్చి కార్ ఎక్కేసి ఇండియన్ లాస్ అప్లై అవుతాయి కార్ ఎక్కి నేను రైట్ సైడ్ నడిపిస్తానంటే అరెస్ట్ చేస్తాను ఇండియన్ లాస్ అప్లై అవుతాయి కాబట్టి లెఫ్ట్ సైడే కార్ నడిపించాను నడిపించి ఎంబసీ లోపలికి వెళ్ళిపోయాడు అనుకోండి ఇంక ఇండియన్ లాస్ అప్లై కావు సో ఆల్ దోస్ రూల్స్ ఓట్ అప్లై హీఈస్ ఎన్ ఇండిపెండెంట్ హీఈన్ అమెరికన్ టెరిటరీ నౌ అమెరికన్ ఎంబసీ ఏదైతే ఉంటుందో దాని లోపల ఇండియన్ లాస్ అప్లై కావు కాబట్టి వాడి మీద ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇండియన్ గవర్నమెంట్ షుడ్ నాట్ టచ్ చేయండి కెనాట్ టచ్ చేయండి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసుకుందంటే కంప్లైంట్ని కాగితం మీద రాసి అమెరికన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసుకుంది అప్పుడు వాళ్ళ ఆ కంప్లైంట్ని పరిశీలించి వాళ్ళు ఆ లాన్ అప్లై చేస్తారు వాళ్ళ లాన్ అప్లై చేస్తారు సో అదేవిధంగా అనాత్మజ్ఞేన వీడు ఆత్మ యొక్క యథార్థ స్వరూపము అంటే అకర్తృ ఆత్మ అనే స్వరూపం వీడికి తెలియనంత వరకు వీడు వేదము యొక్క విధి నిషేధముల పరిధిలో ఉంటాడు అవి వీడికి లాగు అవుతాయి ది అప్లై టు హిమ్ సో హీ హ్యాస్ టు ఫాలో ద లాస్ దానివల్ల ఉపయోగం ఏమిటి ఉపయోగం ఏమిటి ఇప్పుడు ఆ లాస్ని ఫా ఫాలో అయ్యి ఆ చక్రంలో వీడు తన యోగదానాన్ని తన వంతు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఆత్మజ్ఞుడవడానికి కావలసిన యోగ్యత లభిస్తుంది ఆత్మజ్ఞాన నిష్ట యోగ్యత ప్రాప్తి అవుతుంది ఆ యోగ్యత లభించడానికి ముందు వీడు చేయాల్సి ఆ యోగ్యత ఒకసారి వచ్చేస్తే ఆత్మజ్ఞాన నిష్ట పొందటానికి కావలసిన అంతఃకరణ యోగ్యత యోగ్యత అంటే దేహానికి సంబంధించిన యోగ్యత కాదది అంతఃష్కరణానికి సూక్ష్మ సూక్ష్మమైన సమస్య ఇష్యూ జ్ఞానము బుద్ధి ఎందుంటుంది కనుక ఆ బుద్ధిలో ఆ యోగ్యత అంటే రాగద్వేషములు సుతరాము లేకుండగా చాలా సత్వ సత్వగుణ కలిగి ఉండుతా ఆ యోగ్యత ఆ యోగ్యత వచ్చేసిందంటే వాడు ఆ జగచ్చక్రములో వీడు కంట్రిబ్యూట్ చేసింది దాని పర్పస్ సెర్వైనట్ అంతరంగ వికాసం రావాలి నేను ఇందాక అదే మనం చేశాను రిచువల్స్ ఇటువంటి అంతర్గ వికాసాన్ని ఆత్మజ్ఞాననిష్టాయోగ్యతని ఇవ్వలేకపోతున్నాయి దాంతో రిచువల్స్ ఉన్నటువంటి ప్రయోజనం వ్యర్థమైపోతుంది అని నేను ఒక ఆవేదనని వ్యక్తం చేశాను కాబట్టి ఆ విషయాన్ని బట్టి మనం చేస్తున్నటువంటి ఈ కర్మయోగానుష్ఠానం వల్ల ఆ యజ్ఞంలో మనం భాగాన్ని మనం చేయటం వల్ల ఆత్మజ్ఞాననిష్టకి యోగ్యత లభిస్తుంది ఆ యోగ్యత లభిస్తే ఇంకా ఆత్మజ్ఞానం పెద్ద విషయమేం కాదు అది కూడా వచ్చేస్తుంది అది లభించడానికి పూర్వం వీడు ఏమవుతాడు వీడు ఆత్మజ్ఞాన నిష్టకి యోగ్యత లేదు ఆత్మజ్ఞానం ఎలాగూ లేదు మరి వాడేమవుతాడు అనాత్మజ్ఞుడవుతాడు ఆత్మజ్ఞానము లేనివాడు అవుతాడు కాబట్టి వాడు ఏం చేయాల్సి ఉంటుంది చక్కగా కర్మయోగానుష్ఠానాన్ని చేసుకోవాలి ఎందుకంటే వాడు కర్మయోగము యొక్క పరిధిలోకి వస్తాడు అధికృతుడై కర్మయోగానుష్ఠానాన్ని చేసుకోవాలి అనే విషయాన్ని ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చాం ఇది ఎక్కడ మొదలుపెట్టామంటే నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే అని మొదలుపెట్టి శరీరయాత్ర అందాము నకర్మణామనారంభాత్తదారభ్య శరీరయాత్రి చ న ప్రసిద్ధ్యేదకర్మణ ఇచ్చేతదంతేన ప్రతిపాద్యా సో నకర్మణామనారంభాతనే శ్లోకం దగ్గర మొదలుపెట్టాడు ఈ అనాత్మజ్ఞుడు కర్మయోగానుష్ఠానం చేసుకోవాలి చేసుకుంటే అంతఃకరణ శుద్ధి తద్వారా ఆత్మజ్ఞానానికి దారి సుగమం అవుతుంది అని చెప్పడం కోసం నకర్మణామనారంభాతను మొదలుపెట్టాడు శరీరయాత్రాపిచతే నసిద్ధ్యేత్ అని అంతవరకు చెప్పుకొచ్చాడు కాబట్టి కర్మయోగాన్ని చెయ్యి అని ఆ శ్లోకాల దీంట్లోనే చెప్పాడు ఇదంతా సంగ్రహం చేస్తున్నారు శంకరులు ఎందుకంటే ఆ ఒకటి అయింది అక్కడికి అందుకోసం యజ్ఞార్థకర్మణోన్యత్ర ఇత్యాది మోహం పాథ సజీవతి ఇత్యేతంతేనా గ్రంథేనా సో ఈ గ్రంథంలో యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అనే అక్కడ అన్వయ రూపంగానో మోగం పాఠ సజీవతి అనే చోట నిషేధ రూపంగానో ఒకే అంశాన్ని ఆ కర్మయోగం యొక్క మహిమ దాని ఆవశ్యకత దాన్ని ఆయన శ్రీకృష్ణుడు చక్కగా ప్రతిపాదన చేశాడు ప్రాసంగికం అధికృత్యా అనాత్మవిదా కర్మానుష్ఠానే బహు కారణముక్తం కాబట్టి ఆత్మస్వరూపం తెలిసి అకర్తృ అభోక్తులు ఆత్మజ్ఞాన నిష్ఠుడైన వాడికి కర్మాధికారం కాదు కనుక వాడు కర్మక్షేత్రం నుంచి పైకి వెళ్ళిపోతాడు కాబట్టి వాడు ఆ కర్మని చేయాల్సినటువంటి విధి నిషేధాలు ఉండవు కానీ అంతవరకు కర్మను చేసి తీరాలి కర్మను చేయడానికి అనేక కారణాలు చెప్పాడు ఇదిగో ఇన్నిన్ని కారణాల వల్ల మీ నిత్యకర్మను మీరు మీ కర్తవ్య కర్మను మీరు తప్పకునేవిగా చేసుకోండి అని చెప్పాడు తదకరమేచ దోష సంకీర్తనం కృతం ఆ విధంగా చేయవలసినటువంటి నిత్యకర్మానుష్ఠానాన్ని తన కర్తవ్యకర్మని తాను చేయకపోతే దాని ఎందు అనేకములైన దోషములను కూడా చెప్పాడు ఎన్నో దోషాలను చెప్పాడు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన కర్తవ్యకర్మని ఈశ్వరాత్మన బుద్ధితో తప్పనిసరిగా చేసి తీరాలి అని మనం నిర్ధారణ చేశాం ఇప్పుడు ఈ కర్మక్షేత్రం నుంచి పైకి ఎదిగిన వాడు దాన్ని విధులు పెట్టేసి అంతఃకరణ శుద్ధి ఆత్మజ్ఞాన నిష్టాలోకి వెళ్ళిపోయిన వాడు ఉన్నాడంటే వాడు ఈ కర్మ చేయాలని కానీ ఈ కర్మ చేయక్కర్లేదని కానీ భగవాన్ అవమహర్షి లాంటి వారికి ఇటువంటి విధి వారికి వర్తిపిల్లవు అన్వయించవు ఆ అని తర్వాత శ్లోకం నుంచి రాబోతోంది ఇది మళ్ళీ శనివారం గీతా క్లాస్లో చెప్తాను పూర్ణమి పూర్ణమమ్యేర్ణ పౌర్ణమే ఓం శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు హరి ఓం దర్శథర్పణమస్తు నేను ఈవేళ ఊరు వెళ్తున్నాను రాజమండ్రి ఒక ఐదు రోజులు అక్కడ క్లాసులు ఉన్నాయి అక్కడ శుక్రవారం బయలుదేరి శనివారం నాడు తెల్లవారేపడికి వచ్చేస్తా సో శనివారం ఉదయం నైన్ ఓ క్లాక్ బ్రహ్మసూత్ర క్లాస్ ఉంటుంది నైన్ కాదు నైన్ థర్టీ ఉంటుంది ఒక అరగంట టైం ఇవ్వండి నాకు రైలు ఆలస్యంగా వస్తున్నామండి అయితే నాకేం సమస్య ఉండదు కాబట్టి నైన్ థర్టీ శనివారం అంతవరకు క్లాసెస్ లేదు శనివారం సంస్కృతి క్లాస్ గీతా క్లాస్ శనివారం అలా చూశారు అదే కరెక్ట్ అనుకున్నారు వాళ్ళు అదేదో కొండ తీలువని అనుకోలేదు ఇదేదో బృందావనంలో మనం ఎప్పుడూ చూడలేదురా దీన్ని ఈ గుహని లెటర్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్ ఈ పిల్లలకి ఏముందండి వాళ్ళకి ఎంత అసలు భయము ఏముండదు అలా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవటమే దాంట్లో ప్రవేశించేశారు వ్యాప్తా జగరతుండేన వ్యుత్ప్రేక్షలయ ఇది చాలా గొప్ప గుహ చాలా అందంగా ఉంది దీని లోపల ఏముందో కొంత ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పేసి దాంట్లో ప్రవేశించారు ప్రవేశిస్తే వాడు దాన్ని క్లోజ్ చేయాలి కానీ కృష్ణుడు కొంచెం వెనక్కాలు ఉండాలి కృష్ణుడు కూడా లోపలికి వచ్చేస్తే ఇంకా క్లోజ్ చేసేయచ్చు అయితే వీళ్ళు ఈ పిల్లలు ప్రవేశిస్తూనే వెనక్కాలు ఉన్నటువంటి ఆవులు దూడలు కూడా ప్రవేశించే కృష్ణుడు ఒక్కడు వెనక్కాల తన కొమ్ముబూర వేణువు వీటినన్నింటినీ సర్దుకుంటూ వీళ్ళు మరిచిపోయినటువంటి క్యారీ డబ్బాలు వీటిని అన్నింటి పోగేసి వాళ్ళకు కొంత సేవ చేస్తూ ఉంది వాడు ఆయన ఆ రకమైన పెద్ద ఒక నాయకుడిగా ఉండేవాడు కదా నాయకుడికి వెళ్ళలేదన్నా కొంచెం వెనకాలన్నీ సర్దుబాటు చేసుకుని రావటం అనే ఒక పని ఉంటుంది ఆ కారణంగా ఆయన వెనకాల దూరం నుంచి చూశాడు చూసి రక్షో విధిత్వాఖిలలోకహృత శిత దూరం నుంచి చూడగానే ఏంటిది ఇంతకు ముందు లేదు ఇప్పుడు కొత్తగా ఏదో వచ్చినట్టుంది ఇక్కడ గుహలాగుందే అనే వీడు ఆసురుడు వీడు అప్పుడే వచ్చేసాడా అని గ్రహించాడు గ్రహించి అదే ఈ ఆగండ్రా లోపలికి వెళ్ళకండి అని నోట్ తోట అనబోతుండగానే వీళ్ళు లోపలికి వెళ్ళారు స్వాదాన్ నిషేద్ధం భగవాన్ మనోదే ఒక్క కేక వేసో లేకపోతే ఒక్క పరుగు తీసో వాళ్ళని లోపల ప్రవేశించకుండా ఆపి ప్రయత్నం చేసి లోపల తావత్ ప్రవిష్టా వాళ్ళు ప్రవేశించేశారు ఎప్పుడైతే వాళ్ళు లోపలికి ప్రవేశించారో లోపల వాడు విషవాయువులని కక్కుతో క్రక్కుతో ఉన్నాడు ఆ విషవాయు ప్రభావించేత ఈ గోప బాలకులు తర్వాత ఈ ఆవులు దూడలు అన్నీ కూడా మూర్చపోయి తర్వాత ప్రాణాలు కూడా నష్టపోయి ఆ పెద్ద దారే అనుక్కున్నారే చెప్ప దాని మీద పడిపోయి ఉన్నారు వాళ్ళు ఈయన లోపల నుంచి చూశాడు వీడింక నోరు ముయ్యాలి కదా మరి ఆయన కృష్ణుడు రాందే నోరేం మోస్తాడు తాన్ వీక్ష్య కృష్ణ సకలాభయప్రద అరే వీళ్ళని నేనే రక్షించాల్సిన పూచి ఉంది కానీ చేతిలోంచి జారిపోయారే వీళ్ళు స్వకరాద నా చేతిలోంచి జారిపోయారు సరే నేను వీళ్ళని రక్షించాలి చిత్రం ఏమిటంటే మన ఇంట్లోకి ఒక భక్తుడు వచ్చాడనుకోండి భక్తుడు వెనకే ఈశ్వరుడు వచ్చేస్తాడు మన ఇంట్లోకే అక్కర్లేదు పాపాత్ముడి ఇంట్లోకి భక్తుడు వెళ్ళాడు అనుకోండి బై బై మిస్టేక్ వెళ్తాడు పాపాత్ముడి ఇంట్లోకి భక్తుడు ఎందుకు వెళ్తాడు వాడేమేమి విన్నా ఆహ్వానించడేమే వాడి ఇంట్లోకి వెళ్ళాలని ఇనికి ఉండదు భక్తుడికి కానీ బై మిస్టేక్ పొరపాటుని భక్తుడు ఏం చేసాడంటే ఓ పాపాత్ముడి ఇంట్లోకి వెళ్లాడు వెళ్లేప్పటికి వాడు వెనక్కాలే పరమేశ్వరుడు కూడా దూరేస్తాడు ఆ ఇంట్లోకి వాడు పాపాత్ముడైనా సరే అన్నట్లుగా ఈ అఘుని నోటిలోకి తన భక్తులు తన గోవులు ఎప్పుడైతే ప్రవేశించేయో ఆయన కూడా నేను కూడా నేను బయట ఎలా ఉంటాను మీరందరూ ఆ అగ్ని లోపలుంటే నేను బయట మిగిలిపోతానా ఏమి అంటో వాడు మూస్తాడా మూయిడా నోరనే ఆలోచన పక్కన ఆయన వెంటనే తక్కువను పరిగెత్తుకొచ్చి దాంట్లోకి ఆయన కూడా దూరాడు నృత్యంకిమత్రాపకల జీవనం నో వా అమీషాం సత వినాశం సంవిచిత్య తత్ జ్ఞావా విశత్తుండమశేష దృక్ఖన ఆయన యొక్క ప్లాన్ ఎలా ఉందంటే వీణ్ణి సంహరించాలి అట్ ది సేమ్ టైం తన మిత్రులు గోవులు ఇవి రెండూ కూడా పూర్తిగా వినాశాన్ని పొందకూడదు వాడు నోరు మూసేశాడనుకోండి ఆ దంష్టల మధ్యన ఈ పశువులు తర్వాత వీళ్లు కూడా చిటికిపోతారు అలా జరగకూడదు సో ఈ రాక్షసుని సాహరించాలి ఈ రెండు పనులు ఒకే ప్రయత్నంలో సఫలీకృతం కావాలి అని లేకపోతే చూడ్నీ చికీర్షో వాడు వీళ్ళందరినీ చూర్ణం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు కృష్ణుడు లోపలికొస్తే ఆ పని చేసేసేటువంటి దృష్టి సో హౌ టు ప్రివెంట్ దట్ టు హ్యాపెన్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అని ప్లాన్ చేసి తతోటికాయస్య నిరుద్ధమర్గిన చూర్ణి చిర్షో రేవాదవు తరస వృ గలే కృష్ణుడు లోపలికి రాగానే వాడు నోరు మూసేయటం ప్రారంభించండి సో దాట్ ఎవ్రీబడి విల్ బీ మేడ్ ఇన్ టు సో వాళ్ళని నొక్కేసి నాశనం చేయడం కోసం కానీ వాడు నోరు మూసి ప్రయత్నం చేస్తూ ఉండగానే ఈయన ఆ మీద నిలబడి మహావేగంగా పెరిగి దానికి అడ్డుపడ్డాడు నోరు మూయకుండా అడ్డుపడ్డాడు వబురుధే తతోతి కాయస్య నిరుద్ధ మార్గి ఎప్పుడైతే నోరు ముయ్యకుండగా శ్రీకృష్ణుడు పెరిగిపోయి అడ్డుపడ్డాడో ఆ తర్వాత అడ్డంగా పెరగడం ప్రారంభించాడు పెరిగి ఆఖరికి వాడు గాలి కూడా పీల్చుకునేందుకు వీలు లేకుండా పెరిగిపోయాడు ఆ కంఠంలో పెరిగిపోవడంతో వాడేమైందంటే గాలి నిరోధం అయిపోయింది కళ్లు ఊడి పైకొచ్చేసినాయి వాడేమో ప్రాణాలు పోయి అక్కడ పడిపోయినాడు కానీ ఏం వీళ్ళందరూ ప్రాణాలు పోయి ఆ విషవాయువుల ప్రభావం చేత చాలా భయంకరంగా ప్రభావితులైతే ఉన్నారు కాని తేన యువ సర్వేషు బహిర్గతూ ప్రాణేశు సర్వాన్ సుహృదఃపరేతాన్ ఆ గోవులను ఆ గోప బాలకులను తన కృపాదృష్టితో అమృత దృష్టితో వాళ్లకు మళ్లీ ప్రాణాన్ని పోసి దృష్ట్యాశ్వయోత్ప్య తాను ఒక్కొక్కరినే అలా చూసి ఆశీర్వదించి వాళ్లకి ప్రాణాన్ని పోసి వాడిని లేవతీసి మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఆ పక్క నుంచి మళ్ళీ గోకులానికి వచ్చేసినారు ఏతత్ కౌమార కంకర్మ ఇది కుమార వయస్సులో చేసేది పని ఈ అఘాసుర సంహారము తర్వాత గోప బాలకులని వాళ్ళకి ప్రాణాన్ని రక్షించి పని ఇది చేస్తే ఈ పని ఇంటికి వెళ్ళగానే చెప్పాలి వీళ్ళు తల్లి తల్లులతోటి అమ్మాయి గారే ఏమైందో తెలుసిన అక్కడ అలా అయింది అది మేమేమో ఏదో గుహనుకున్నాం తీరా చేస్తే అది కొండచిలోవ మేము దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఏమైందో తెలియలేదు మేమేమో మూర్చిపెడిపోయాము ఏదో ప్రాణకరమైన వాయువు వచ్చేసి చుట్టేస్తే మూర్చిపెడిపోయాము ఆ తర్వాత మళ్లీ కళ్ళు తెరిగి చూసేప్పటికి శ్రీకృష్ణుడు మాకేసి చూసి చేయలేవ తీసి జాగ్రత్తగా దానితో బయటికి తీశాడు మేము చూస్తే అది ఆ పెద్ద కొండచిలోవ చచ్చిపడి ఉన్నది అని వీళ్లు తల్లికి చెప్పాలి ఇంటికి వెళ్లగానే కానీ వీళ్లు సంవత్సరం తర్వాత చెప్పారు ఈ వృత్తాంతాలు అని అంటాడు ఏతత్ హరేహ కర్మ హరే ఆత్మాహిమోక్షణం మృత్యో పౌగండకే బాలా దృష్వోచుర్విస్మితావ్రజే వాళ్ళలా కళ్ళ అప్పగించేసి మహా ఆశ్చర్యపడిపోతూ ఈ వృత్తాంతాన్ని సరిగ్గా వన్ తర్వాత తల్లులకి చెప్పినారు విష్ణురాత వాచ విష్ణురాత పరీక్షన్ మహారాజు సో ఆయన బ్రహ్మన్ కాంతరకృతం తత్కాలీనం కథం భవత్ ఎమయ ఇంకో ఒక సంవత్సరం తర్వాత చెప్పారంటున్నావు సంవత్సరం కిరతం ఇలా జరిగిందని చెప్పారా ఎలా చెప్పారని అడిగారు అంటే కాదు ఈవేళే జరిగిందని సంవత్సరం తర్వాత చెప్పారు అదేమిటి ఈవేళే జరిగిందని సంవత్సరం తర్వాత చెప్పడం ఏమిటి ఏమిటి రహస్యం అదేమిటో చెప్పు నువ్వు అని ఆయన మళ్లీ అడిగారు ఆయన అంటాడు పయంధన్యతమాలోకే గుంధవ ఎత్పివామో ముహుస్వత్ పుణ్యం కృష్ణ కథా మృతం మహాత్మాని వన్యతా భావించుకు ఇలాంటి ప్రశ్నలు ఎందుకంటే నీవు చెప్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ వీలల్ని మేము ఆనందంగా ఆస్వాదిస్తున్నాము మా సందేహాన్ని తీర్చి మమ్మల్ని కృపార్థనలు చేయవలసింది అని ఓసారి ప్రార్థించడం మర్యాద కదండి సో ఆయన అలా ప్రార్థించాడు శీషుకోవాచ సాధు మహాభాగ స్వజ భాగవతో నేను ఉంటే అసల్ని నువ్వు ఏమన్నా ప్రశ్న వేస్తావా అన్నట్టుగా ఆయన అలా చెప్పాడు సరే నువ్వు జాగ్రత్తగానే వింటున్నావు కునుకుబాట్లు పట్టలేదనమాట మంచిది సో సరే నువ్వు ప్రశ్న అడిగేసేవు కనుక ఆ నూతనయశీశస్య శృణ్వన్న ఆ శ్రీకృష్ణగాథని వింటూనే దానిలో ఒక నూతన సౌందర్యాన్ని వచ్చే విధంగా సౌందర్యం వచ్చే విధంగా ప్రశ్నలు అడిగావు చాలా సంతోషం అని చెప్తున్నాడు అదేమైందంటే తదాఘవదనాన్ మృత్యో రక్షిత్వా స్వార్థవత్సకాన్ వాళ్ళని ఆవేళ మధ్యాహ్న సమయంలో రక్షించాడు సాయంకాలం కాదు మధ్యాహ్నం రక్షించడం తర్వాత అక్కడి నుంచి మళ్లీ వాళ్ళు ఒక సరస్సు యొక్క తీరానికి వచ్చి అక్కడ చెట్టు కట్టి పెట్టుకున్నారు ఈ బాక్సెస్ అన్నింటినీ కూడా అక్కడికి భోజనం చేయడానికి వచ్చారు దానికి ముందు జరిగింది వృత్తాంతం లేక నేను సాయంకాలం అన్నానా దాన్ని మనం ఎవరు క్రియేట్ చేస్తాం సో అక్కడికి వచ్చారు వచ్చి బాగుంది ఇక్కడ సరస్సు బాగుంది ఈ సరస్సు తీరంలో ఇసుక తిన్నే ఒకటి ఉంది ఆ ఇసుక తిన్నే బాగుంది తర్వాత నీళ్లు తీసుకుంటు చాలా బాగుంది కాబట్టి హే కృష్ణ ఆకలి వేస్తోందో మనం ఇక్కడ భోజనం చేద్దాము అని వీళ్లు ప్రపోజ్ చేశారు అత్రభోక్తవ్యభస్మాధి దివారూఢం క్షుధార్థితాహ అప్పుడే బాగా ఎండకాలుస్తోంది ఒంటికెంట దాటిపోయింది ఆకలి వేస్తోంది ఇంకేమిటి ఆలస్యం సో మనము భోజనం చేద్దాము ఈ ఆవులు కూడా చాలా బాగా మేసాయి ఇప్పుడే నీళ్లు కూడా తాగేయి ఈ సరస్సులోనూ ఈ సమీపంలో ఉండే పచ్చిక బయళ్ళలోనే అవి మేస్తూ ఉంటాయి కాబట్టి అవి అవి జాగ్రత్తగా చరంతు శనటైస్తృణం నెల్లమెల్లగా వాటికి తొందర తొందరగా మేసే టైం అయిపోయింది ఇప్పుడే కడుపు నిన్న మేసేయి ఇంకో రెండు గంటలైతే ఇంటికి వెళ్ళిపోతాయి సో నెల నెలగా ఓ గడ్డిపోతున్న తర్వాత ఓ గడ్డిపోతున్న నవ్వులుతూ ఉంటాయవి అక్కడే ఉంటాయి మనం భోజాము అని వాళ్ళు ప్రపోజల్ శ్రీకృష్ణుడు చూశాడు వాతావరణం ఎస్ అన్నాడు ఆయన నాయకుడు వీళ్ళందరికీ కేచిత్ పుష్పైర్దలై కేచిత్ పల్లవైరంకురై ఫలై సిగ్ స్వగ్ధిర్ దృషద్ ఒకడేం చేశాడంటే ఆ చెట్టు దగ్గర ఉన్న కింద రాలిన పువ్వుల్ని ఓ గుప్పుడు పువ్వుల్ని పోగేసుకొచ్చి అక్కడ అలా పరుచి దాని మీద ఒక కూర్చున్నాడు వాడు కూర్చున్నకు ఆసనం ఇంకొకడు కొన్ని ఆకులు రాలిన ఆకుల్ని తీసుకొచ్చి పరుచుకుని ఒక ఆసనం కింద దాని మీద ఇంకో కూర్చున్నాడు కొంతమంది తాము తెచ్చిన ఉట్టెలు ఉన్నాయి చూడండి అలాంటి వీడుట్టే వాడుట్టే అలాంటి నాలుగు ఉట్టెలు పోగేసి వాటిని జాగ్రత్తగా అలా పరిచి వాటి మీద ఇంకో కూర్చున్నాడు సో ఒకడేం చేసి కొంతమంది ఏం చేశారంటే ఆ పక్కనే ఉండే కొంచెం రాళ్లు చదునైన రాళ్లు తెచ్చుకొచ్చి దొల్లించుకొచ్చి వాటిని అక్కడ ఫిక్స్ చేసి వాటి మీద వాళ్లు కూర్చున్నారు మొత్తం మీద చుట్టూ ఒక గ్రూపు కింద గుంపు కూర్చోవాలి ఆ రకంగా వేరువేరు సాధనాలతోటి వాళ్లు ఆసనాలని నిర్మాణం చేసుకుని కూర్చున్నారు సర్వే మిథో దర్శయంత స్వాం స్వాం భోజ్య రుచిం పృషకి ప్రతివాడు ఓ కూర ఓ పచ్చలే తెస్తాడు తన కూర మిగతా వాళ్ళందరికీ ఈ పచ్చడు ఓ పెసరు పెసరు పెసరు మిగతా వాళ్ళకి ప్రస్తారు అలాగే వాడి పక్కవాడు వాడి పక్కవాడు మొత్తానికి ప్రతివాడి కంఠంలోనూ అన్ని కూరలు అన్ని పచ్చళ్ళు శాంపుల్స్ రావాల్సిందే ఆ రకంగా వీళ్ళు భోజనాలు చేస్తున్నారు మధ్యలో జోక్స్ హాసన్ హసంతో వీళ్ళకి శ్రీకృష్ణుడిని మధ్యలో కూర్చోబెట్టుకున్నారు ప్రతివాడు తమ గిన్నెలో ఆహారం ఆయనకిస్తారు ఆయన గిన్నెలో ఆవిడ యశోదాదేవి సమృద్ధిగా గిన్నె పెద్ద గిన్నె కడుగుతుంది ఆవిడ వీడు పిల్లవాడు గట్టివాడే కదా తర్వాత ఇచ్చి కావాలను ఓ అరడు వందల మంది పిల్లలుంటారు తెలుసు పెద్ద ఇల్లు ఆవిడ పెద్ద కుటుంబం సో ఇతని గిన్నెలో ఉండే సామాగ్రి అంతా తమ గిన్నెలో సామాగ్రి ఆ గిన్నెలో వేస్తూ మొత్తానికి భోజనం మొదలుపెట్టారు అక్కడ వర్ణిస్తున్నారు ఈ శ్లోకం బహుశా వింటే విని మీరు ేణుం జఠర పటయో శృంగవేత్రే చప్పుడప్పుడు ఈ హరికకులు వాళ్ళు ఇలాంటి శ్లోకాలు ఎప్పుడైనా పూర్వం పఠించి వారు ఈ మధ్యన నాకు తెలీదు ఆయన జఠర పటయోహం మీద ఉన్నటువంటి తువాలను తీసి కట్టాడు భోజనం చేసే ముందు ఓ కట్టు కట్టాడు ఈ వేణువుని ఇలా కట్టినప్పుడు ఇలా తువ్వాలు కట్టినట్టు కట్టాడు కదండి ఆ తువాలు కట్టిన దాంట్లో వేణువుని ఇలా గుచ్చాడు శృంగవేత్రే చక్షే రెండో వైపునే కొమ్ముబూరాని బెత్తాన్ని కలిపి గుచ్చాడు ఇటువైపు వేణువు ఇటువైపు కొమ్ముబూరాయి వామే పానవు మసరున కబలం సో ఎడమ చేతితోటి వామే పానం కుడి ఖాళీ లేదు కుడి ఇంకేదో ఉంది ఎడమ ఆయన పాపం ఏదో చేద్దాం అనుకుని ఆ గిన్నె కుడి చేతితోటి తీసి వాళ్ళకి ఒడ్డించి లోపల ఒక కుర్రాళ్ళు ఏం చేశాడంటే ఎడమ చేతిలో ఆవకాయ అన్నం కలిపిన ఓ ముద్ద ఒకటి చేతిలో పెట్టేశాడు ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అలా అటు పెట్టాడు తిన్నైనా తిన లేకపోతే కుడిచే ఖాళీ లేదు ఇంకొకటి ఏం చేశాడంటే ఒక ఆవకాయ ముక్కో లేకపోతే ఏదో పచ్చడి ముక్కో తీసుకొచ్చి ఈ వేలుకి ఈ వేలుకి మధ్యలో దోపాడు ఇది తినరా రుచి చూడరా బామే పానవు మసరుల కబ మొసున కబళం తత్ఫలాన్యంగుళీషు అంగుళీషు మధ్య ఓ పచ్చడి లేకపోతే ఒక మిరపకాయ చల్ల మిరపకాయ ఇలాంటివేవో దోపేరు మొత్తానికి అవి పట్టుకున్నాడు ఇప్పుడు వీటిని భక్షించాలి ఆ కార్యక్రమం తర్వాత భక్షిద్దామంటే బిజీగా ఉన్నాడు ఇంకేదో ఆడవీళ్ళు ఆయన ఉన్నాడు తిష్టన్ మధ్య సుహృద చుట్టూ వీళ్ళు ఫ్రెండ్స్ అందరు గుడి చేత్తో తన గిన్నెలో ఉన్న భోజనాన్ని చేస్తున్నట్టర్గే లోకే మెషతి భుభుజే యజ్ఞు బాలకేలిజ్ఞో విష్ణు యజ్ఞంలో మనం ఎంతో శ్రద్దతో మణిబట్టలతో మంత్రాలతో తంత్రాలతో ఏ తేడా రాకుండా విధి ప్రకారంగా హవిస్సునిస్తే ఆ హవిస్సుని స్వీకరించేనా ఈ జల్దన్నం నిన్న రాత్రి ఉండి నీళ్లలో నానైసానన్నాం వాడెవడో సగం ఎంగిల్ చేసి ఇక్కడ పెట్టాడు అది తింటున్నాడు ఈ గిన్నెలో చిక్ తింటున్నాడు ఏ విదా అయినా ఈ యజ్ఞ బుక్ ఇంత మరీ విధి తయారైనాడే ఏ విధి లేకుండా మడీ తడి లేకుండా ఆచారం లేకుండా ఇలా ఉన్నాడేమిటి అని దేవతలు పై నుంచి పరిశీలిస్తున్నారు పరిశీలిస్తూ ఉంటే ఆ మీరు ఎలా చూస్తూ ఉండండి మీ సంగతి నేను తర్వాత అని వాళ్ళని లేక అని మనస్సులో అనుకుని ఆయన తింటున్నాడు భారత ఇవం వత్సపేషు భుంజానేవచ్యుతాత్మసు వత్సాశ్చాంతం వనే దూరం విభిషు తృణ ఇంకా ఈ ఎడమ చేతిలో వాళ్ళెవడో దోపేడో ఓ ముద్ద అది ఇంకా తినలేరు కుడి చేతితో తినే ప్రయత్నంలో ఉన్నాడు ఇంకా ఈ తినడానికి టైం ఉంది ఈ విల్ టేక్ ఇట్ లేటర్ ఈ లోపల ఏమైంది ఈ దూడలో ఆవులు వీళ్లు వదిలిపెట్టిన మైదానాన్ని విడిచి దూరంగా ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాయి వీళ్ళు ఇక్కడ అల్లర్లు చేసేసుకుంటూ హాస్యాలు పలికేసుకుంటూ నవ్వుకుంటూ నవ్వించుకుంటూ కేరింతాలు కొడుతో భోజనాలు చేస్తున్నారు ఎంతసేపు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు గంటసేపు చేస్తారు ఆ హడావిల్లో అవి వాటికేసి చూడడం అవి స్లోగా ఆవులు ఏం చేస్తాయంటే వాటి కొంచెం ఎక్కువ ఎదురుకుండా ఉన్న గడ్డిని మేయదు మీరు ఆవుని గేదిని పరిశీలించండి గేది ఎదురుకుండా ఉన్న గట్టిని శుభ్రంగా మేస్తుంది మేసి ఇంకో అడుగు తర్వాత వేస్తుంది ఆవు దానికి కంటికి దూరంగా కనపడుతూ ఉంటే ఉన్న దాన్ని మెయ్యది అలా అలా అలా అలా సో అలాగా దూరంగా కనపడే గడ్డికి ఆకర్షితములై ఈ ఆవులు దూడలు అలా వెళ్లి అరవిలోకి వెళ్ళిపోయాయి చాలా దూరంగా వెళ్ళిపోతే వీళ్లలో ఎవడో చూశాడు చూసి అహే మన దోళ్ల ఏం లేవిరా తాన దృష్వా భయత్రస్తా అని వీళ్ళు భయపడిపోతున్నారు అయి బాబు మన దోడు ఇంటికి వెళ్ళేవాడికి మళ్ళీ దోళ్లను పట్టుకెళ్ళాలి ఆవుని వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటే కృష్ణుడు అన్నారు మీరు ఎవరో కంగారు పడకండి నేను తోలుకొస్తాను మీరు కడుకున్న డబ్బు చేయండి అని వాళ్లకు హామీ ఇచ్చాడు కృష్ణోశ భీ భయం వీళ్ళు వెరమోహాలు సగం తింటూ తింట్లో ఉన్నారు వీళ్ళు కనుక అడవిలోకి వెళ్తే ఏమో ఏమవుతుందో నేనే తోలుకొస్తాను అని మిత్రాన్యాసాన్మా విరమత ఓ మిత్రులారా మీరు భోజనం మాత్రం ఆపొద్దు నేను తీసుకొస్తా మీకెందుకు ఆనేష్యే వత్సకానహం అని లేచాడు ఈ ఎడం చేతిలో ముద్ద ఆ మిరపకాయ ఈ ఆవకాయడొక్క ఇంకా అలాగే ఉన్నాయి ఈ లోపల పరిగెత్తాయి పరిగెత్తుంటే ఎలా తింటాడు అలా చేతుంటే పట్టుకుని పరిగెత్తాడు ఇచ్చుత్వా త్రిధరీ కుంజ గహ్వరేష్వాత్మ వత్సకాన్ విచిన్వన్ భగవాన్ కృష్ణ సపాని కబళోయౌ సపాని కబల ఆ కబళము ఆ ఊరగాయలతోటి దాన్నే పట్టుకుని అది తినడం తర్వాత ఇంకా పారయలేడు కదా ఎవరో ప్రేమగా పెట్టింది ఆయన పరిగెత్తాడు వాటి వెనకాలం ఈ లోపల బ్రహ్మగారు చూశారు బ్రహ్మగారికి ఏమైందంటే ఏమిటి యజ్ఞ బుక్కు కదా ఆయన పేరు విధి బ్రహ్మగారి పేరు విధి విధి అంటే నియమానికి కూడా విధి అని పేరుంది విధి విధి తప్పకూడదంటారు అంటే రూల్ అనమాట రూల్ ఆయన వేదాలను చదువుకున్నవాడు కదా నాలుగు వేదాలు నాలుగు ముఖాల నుంచి వెళ్లించేవాడు ఎవరో మరి ఈ మధ్యనే ఈ